పరిశుద్ధువగా మా దేవా మీకు వదనాలు వేసాయ సర్వతడా సమస్త సృష్టికి మూలకారకుడుగా మా తండ్రి మీకు ఎంతో వదనాలు ప్రభావ నైనా ఈ యొక్క గడిషణ మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజిల్ లెక్క నిలబెట్టినారు దాన్ని బట్టి మీకెంతో ఓ ప్రభా మీ యొక్క సన్నిధి మమ్మల్ని నడిపించినారు మీరు దిగుణారనేసి మేము విశ్వసిస్తున్నాం ప్రభా మీరు మా మధ్యలో సంచరిస్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా అవును రాజా అటువంటి విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించేది మీకు ఎంతో వదనాలు ప్రభావం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించగా వచ్చినాం ప్రభావ మా హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావం మీ యొక్క వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా మేము జీవించాలా ప్రభావ దాని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించాయి మా ఆత్మీయ నేతలను దీపమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఓ ప్రభావ ముఖ్యంగా నేను ఈ వాక్యాన్ని భరించిన చిత్తిన ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు ఎందుకంటే ప్రతిదీ సమర్థించుకున్న జీవితం ప్రభా ఈరోజు ప్రభావ మిమ్మల్ని మహింపరచడం ఘనపరచడం విడిచిపెట్టి ప్రభావ మనుషులని ఘనపరచడం నేర్చుకుంది క్రైస్తవ జీవితం ప్రపంచం ఓ ప్రభావ సంఘాలను గనపరచడం పాశ్చనం గనపరచడం సేవకులను గనపరచడం నేర్చుకుంది ప్రభా క్రైస్తవ జీవితం సేవకులు కూడా వాటిని ఆమోదం చేస్తున్నారు ప్రభా మిమ్మల్ని చూపించాల్సిందే పోయి వాళ్లే అడ్డుగా ఉన్నారు నైనా అదే విషయాలు పోయిన మీరు మాకెన్నో చూపించినారు మలాకే గ్రంథంలోని ఆ విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టినైనా వీటిని సరిగా అర్థం చేసుకుని మేము అనేకలో ప్రకటించాల ప్రేమతో మాలో ఏమన్నా ద్వేష ఆత్మ ఉంటే దాన్ని గదించమని ప్రార్థిస్తున్నాం వాడిని పాతలంలోకి అణిచేయమని మీరు ప్రేమ మూర్తి ప్రవ్వా మయుడు పవ్వ కాబట్టి అటువంటి ప్రేమ కలిగిన ఆత్మని మా హృదయంలో నివసింపజేయమని ప్రార్థిస్తున్నాం నైనా నూతనంగా మమ్మల్ని దినం అభిషేకించమని ప్రార్థిస్తున్నాం యుగ స యుగ సమాప్తి చివరికి మేము వచ్చేసినాం ప్రవ్వా ఏ క్షణాలలో ఇవన్నీ ఈ కాలం ఎప్పుడు ముగిస్తుందో ప్రవ్వా మాకు తెలియదు కానీ ప్రవ్వా సూచనల్ని చెడ్డతనం వాళ్ళే అడుగుతున్నారన్నారు నైనా కాబట్టి మేము సూచనల గురించి మేము అడుగుతలేం మీ బిడ్డల్ని మీకు చెంత నడిపించాలి మీ బిడ్డల్ని మీ తట్టు ఆ యొక్క ప్రయాసంలో మేము ఉంటుండగా తండ్రి మా యొక్క ప్రయాసాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం అన్నిట్లను మీ సత్యం తిప్పి బిడల్గా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థించినాం మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆ మెయిన్ హలలీయ ఈరోజు డేట్ ట్వంటీ మార్చ్ రెండు వేల పదిహేడవ సంవత్సరం గ్రీగోరింగ్ ప్రకారంగా మలాఠీ గ్రంథపు చివరి భాగంలో మనం ఉంటున్నాం ఇది నిజంగా బబులోను కాలము అన్న విషయాన్ని ప్రభు మనకు ఎన్నో సార్లు జ్ఞాపకం చేశాడు బబులోన్ నుంచి బయటికొచ్చిన క్రైస్తవులకు లేక బయటికొచ్చిన ఇస్రాయల్ ప్రజల కొరకు రాయబడింది మలాఖి గ్రంథం బబులోన్లో ప్రభు వాళ్ళకు బయల్పరచండు దానియల ద్వారా వీరందరూ తిరిగి వాగ్న దేశానికి వస్తారు దేవుడు వాళ్ళని తిరిగి రప్పిస్తాడు అన్న ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దానియల్ ఇర్మియాకి బయల్పరచబడ్డ ప్రవచనం అది ఎర్మీయ గ్రంథం ధ్యానిస్తుంటే దానిలకు ఒక అర్థమైంది ఈ ప్రవచనం నెరవేరే టైం అని కాబట్టి మలకి గ్రంథము దేనికి సంబంధించింది అన్నప్పుడు మెసయ్య పుడతాడు త్వరలో మమ్మల్ని ఆదరిస్తాడు మమ్మల్ని అందరిని రక్షించుకుంటాడు సమాధానం ఉంటది మాకంత ఐశ్వర్యం ఉంటుంది మేము తిరిగి మొదటి స్థితికి చేరుతాము అన్న ఆనంద దశలో ఉన్న ఇసాన్ పనులు మెసయ్య పుట్టకపోవడం వల్ల ఎంతో నిరీక్ష ఎంతో నిరుత్సాహంతో వారి జీవితము తిరిగి లోకాతితంగా కావడం అనేది గ్రంథం ఈ లోకాతీతంగా తిరిగి ఐశ్వర్యానికి బానిసలు అయిపోయి సంపూర్ణంగా మరిచిపోయిన జీవితాలకి సాదృష్టంగా ఉన్నప్పుడు వారిని హెచ్చరిస్తూ రాసిన పుస్తకమే మలాకి గ్రంథం మరి విశేషంగా మనం ధ్యానించినాం మలాఖీ అనే వ్యక్తి లేడు బైబిల్లో మలాఖి అనే ప్రవక్త ఎవరు లేరు బైబిల్లో పాత కాలం ముగింపు దశకు ఎజ్రానే ఈ గ్రంథాన్ని రాసేడు అని కొన్ని చరిత్రకారులు దాన్ని రుజువు పరుస్తున్నారు ఎందుకంటే పాత నిబంధన కాలపు పుస్తకాలన్నీ ఒక దాన్ని తర్వాత ఒకటి అమర్చి పాత నిబంధన గ్రంథంగా దాన్ని తయారు చేసిన వాడు యజ్రా ముందు బబులను కాలానికి తిరిగి వెళ్ళినాక శిథిలం మందిరము ఆ గ్రంథపు చుట్టాలన్నీ ఆ శిథిలంలో ఉండే చర్మపు చుట్టాల మీద రాశారు దేవుని యొక్క వాక్యాన్ని ఆ శి మందిరమ శిథిలం అయిపోతే రాళ్ల మధ్యలో ఎక్కడ కుప్పలో అవన్నీ గ్రంథాలు పడిపోయిండే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఎజ్రా వాటి తీసుకొని జమ చేస్తాడు జతపరుస్తాడు ఒకదాని వెంట ఒకటి ఆయనకు బయల్పరచబడ్డ విధానంగా దాన్ని జతపరచాడు కాబట్టి బైబుల్ అంతట్లో పాత నిబంధన కాలపు పుస్తకాలకు సంబంధించిన విషయాలలో యజ్రా చాలా ప్రాముఖ్యుడు ఆయన ఒక బైబిల్ టీచర్ యజ్రా శాస్త్రి అంటారు ఆయన అంటే బైబిల్ టీచర్ ఆయన వాటన్నిటిని జాగ్రత్తగా ఈ విర్చిండు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత డేట్స్ జాగ్రత్త ఎందుకంటే బైబుల్ ఈ లోకంలోని ప్రతి మత గ్రంథాలలో బైబుల్ ఒక్కటే పర్ఫెక్ట్ గా చరిత్రాత్మికంగా డేట్స్ తో పాటు రుజువు చేయబడ్డ పుస్తకం ఇది ఇంకా ఈ లోకంలో ఏ పుస్తకం లేదు కాబట్టి ఇది చరిత్రాత్మికంగా జరిగింది అన్నదానికి అది నిదర్శనం దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయలేరు అంటే దాన్ని ఎవరు కూడా దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడలేరు ఎందుకంటే సైన్ని జాగ్రత్తగా భద్రపరిచి చరిత్రాత్మకంగా ఆ దిన జాగ్రత్తగా భద్రపరిచిందే బైబిల్ ఒకవేళ బైబిల్ లేకపోయింటే ఈరోజు మనకి చరిత్రలోని ఎన్ని సంవత్సరాలు అనేవి తెలవకపోయేది మనుషులకి సైంటిఫిక్ గా కార్బన్ డేటింగ్స్ అని పెట్టి ఏమేమో చేస్తూ ఉంటారు గానీ అవి ఎంత మటుకు నిజమైనది మనం నమ్మలేము ఎందుకంటే అవి సైంటి సైన్స్ లో కూడా బయాస్ ఉంటుంది అంటే తపిదం ఉంటది సైన్స్ లో కూడా సైన్స్ లోని క్యాలకులేషన్స్ చేసేవాడి మైండ్లో మనసులో భయాసం ఉండొచ్చు తప్పిదం ఉండొచ్చు ఉదాహరణకి వ్యాక్సిన్స్ చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తారు కదా వ్యాక్సిన్స్ ఇస్తే వాడికి ఏ రోగాలు రావని కానీ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల కంటివిని ఎరగని రోగాలు వచ్చిన కారణాలు ఎన్నో ఉన్నాయి కేసులు కాబట్టి వ్యాక్సిన్స్ ఇవ్వాలా లేక టీకాలు కదా టీకాలు ఇవ్వాలా లేదా అనేది అదొక పెద్ద బిజినెస్ అని కూడా ఒక పెద్ద రీసెర్చ్ రిపోర్ట్ బయట కొన్ని కొన్ని టీకాలు ఇవ్వడం వల్ల పిల్లలకి పిచ్చితనం కూడా కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయి మన పూర్ణిపులు ఏం టీకాలు తీసుకున్నారో తెలియదు సరే ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఫార్ అగేన్స్ట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఈ దశలో వాటిని గురించి మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తలేం గాని మలాఠీ గ్రంథం కష్టపడికి ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా దిగజారిపోయినారన్న విషయాన్ని హెచ్చరిస్తూ మూడవ అధ్యాయం వరకు మన ప్రభుత్వం చూపించింది ఈ రోజు మూడవ అధ్యాయంలోని ఏడవ వర్షం నుంచి కొంత ముందుకు మనం వెళ్తాము బహుశా ఈ రోజు అయిపోవచ్చు లేకపోతే వచ్చవరం ముగించచ్చు మనం అలాగే గ్రంథం కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా మొత్త ఐదవ అధ్యాయంలో మన ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ఇక్కడ సరే రక్షించిన దానిని వెతికి రక్షణానికి మనుషు కుమారుడు లోకంలోకి వచ్చానని మనం వాక్యం చూస్తా ఉంటాం కదా నేను గొర్రెలకు మంచి కాపర్ అంటున్నాడు కాబట్టి ఆయన ఒక గొర్రెల కాపరలాగా ఈ లోకంలోకి వచ్చేడు సరే రెండోసారి కొదమసింహం వల్లే వస్తానడుగు అది కూడా విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ పదిహేను వర్షంలో ఆయన ఎందుకు వచ్చిండ తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ధర్మశాస్త్రము నైన్ ప్రవక్తల ప్రవచనముల కొట్టివేయ వచ్చి తలంచవద్దు నెరవేర్చటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు కాబట్టి ఈ యొక్క విషయం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాను మన ప్రభు చెప్పిన మాటల అబద్ధం ఉండదు కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిండి ఆయన అంటే దాన్ని సంపూర్తి చేయడానికి వచ్చిండు దాన్ని అమలు పరిచి సంపూర్తి చేయడానికి వచ్చిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నెరవేర్చడం అంటే అంటే అందులో ఒక్కటి కూడా తగ్గకూడడానికి వీల్లేదు అన్న విషయం అర్థం చేసుకోవాలి మనం ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చిండు కాబట్టి మన ప్రభు ఒకవేళ చరిత్రలో లేకపోతే ప్రవచనాలు ప్రవచనం లాగా అవి నెరవేరకపోయి నిరర్తకమైపోయాయి అవి ఒక ఒక దినం తప్పక నిరర్థకం అయితే కొన్ని పౌలు జ్ఞాపకం చేసిండు చివరికి నిలిచిపెడితే ప్రభు ప్రేమనే అని కూడా జ్ఞాపకం చేసిండు కానీ ఆయన ఇక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నన్ను వచ్చిన ప్రవక్తల ప్రవచనాలని నెరవేర్చడానికి వచ్చిన కాబట్టి పాత నిబంధన ప్రవక్తలు ఏమేమి ప్రవచించిండ్రో వాటి అన్నింటిని ఆయన లోకంలోకి వచ్చిండు అన్న విషయాన్ని కాబట్టి ఆయన పుట్టినది మొదలుకొని ఆయన తిరిగి వరకు ఈ లోకంలోనికి ఆయన ప్రవచనాలన్నీ నెరవేరాల్సిందే అది ఆయన విధానం కాబట్టి మనము దాన్ని అర్థం చేసుకోవాలా ఆయన నెరవేర్చిండు కాబట్టి మనము ధర్మశాస్త్రం క్రింద లేము అని పౌరులు కొన్ని రాష్ట్రపతిగా జ్ఞాపకం చేస్తాడు రోమి రాష్ట్రపతిగా జ్ఞాపకం చేస్తాడు గలతీల రాష్ట్రపతిలో జ్ఞాపకం చేస్తాడు మనము ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రం క్రింద బానిసల్లాగా లేము అంటున్నాడు మనము స్వాతంత్రం పొందిన వారం అంటున్నాడు ఎందుకంటే ఆయన దాన్ని నెరవేర్చి ఆ కల్వరిసులలో ఆ తన మరణం ద్వారా మనకి విముక్తిని కల్పించింది బానిసత్వం నుంచి కాబట్టి నువ్వు ఎందరికీ నీడ వెంబడించడానికి వీల్లేదు నిజ స్వరూపాన్ని వెంబడించాల్సిందే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చింది అన్నప్పుడు నువ్వు ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రాన్ని పాటించేవాడివే కానీ దాని యొక్క ధర్మశాస్త్రము మరణానికి సాదృష్టం ఎందుకంటే మలాఖి గ్రంథము చివరి ఒకసారి చూడండి మలాఖీ గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనంలో ఒక విషయాన్ని ఆశ్చర్యకరంగా చూస్తాం పాత పుస్తకాలలో చివరి పుస్తకమైన మలాఖీ గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనము దేంతో ముగిస్తుంది చూడండి చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా నేను వచ్చి దేశమును శించకుడినట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పు ఎవరు చూసినా ఈ వాక్యానికి సంబంధించింది తండ్రులు ఎవరు పిల్లలు ఎవరు తండ్రుల హృదయమైంది పిల్లల హృదయమైంది అని అడిగి మనం చూసినాం కానీ ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఈ లోకాన్ని శిస్తాను అంతే కదా శాడు అంటే ఎందుకు శపిస్తాడు ఒకవేళ ఏలియా ఏలియా ఈ లోకాలకి రాకపోతే ఈ లోకస్తులకు తిరిగి మన ప్రభు మార్గాన్ని చూపించకపోతే ఈ లోకము శింపబడుతుంది అంటే శాశ్వతంగా నరకానికి పోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ అధ్యయనం ముగిస్తుంది అక్కడికి కాబట్టి శాపంతో పాత నిబంధన పుస్తకం ముగిస్తుంది ఆశ్చర్యం అది మత్త ఆశీర్వాదంతో ఆరంభమవుతుంది అంటే కొత్త నిబంధన పుస్తకము ఆశ్రయంతో ఆరంభమవుతుంది పాత్ర పుస్తకము శాపంతో ముగిస్తది చాలా ఆశ్చర్యం కాబట్టి కనెక్షన్ చూడండి శాపానికి ఆశ్రయానికి మధ్యలో మన ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు మలాఖీ గ్రంథం తర్వాత నాలుగు సంవత్సరాలు బలుల అర్పణ లేదు ప్రవక్తలు లేరు యాజకులు లేరు ఎవడి కాలం ఎవడి పని వాడు చేసుకుంటాడు ఐహికంగా ఎవరిది వాడు చేసుకుంటాడు లోకంలో సంపాదించుకోవాలా తినాలా తాగాల సుఖించాల అంటే ఈ లోకాతీతంగా జీవిస్తున్న క్రై క్రైస్తవ జీవితానికి సాదృశ్యంగా ఉంది మళ్ళీ గ్రంథం తర్వాత ఎందుకంటే వాళ్ళు వినలే ఆ హెచ్చరికలు వినలే కానీ దేవుడు కూడా దీర్ఘంగా వారిని ఎందుకు భరించండి అన్న విషయాన్ని మనం కొత్త నిబంధన కాలంలోని విషయాన్ని అర్థం చేసుకుంటేనే మనకు తెలుస్తుంది ఆ విషయం ఆయన అందరినీ రక్షించడానికి కొరకే ఈ లోకంలోకి వచ్చిండ విషయం అక్కడ మనం ఆరంభం చేయదు కదా మనం బాప్సీ నుంచి చెప్పింది అది లోక పాపంలో మోసుకొని పోవు దేవుని పిల్ల అని ఆరంభించిండి కాబట్టి మలాక గ్రంథంకి వచ్చి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని సంపూర్తి చేసాడు కాబట్టి నువ్వు ఇంకా దాని కింద బానిసవు కావు నువ్వు స్వతంత్రులు గళితుల రాష్ట్ర మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయంలో ఈ విషయాన్ని ఎంత తేటగా చెప్పిపోవాలి మీరు ఇంకా స్వతంత్రులు ఇప్పుడు బానిసలు కారు కాబట్టి మనము ధర్మశాస్త్రానికి బానిసలం కాము అంటే దాని క్రింద అంటే దాని ఆచరణ బద్దులమై ఉన్న బదులమై ఉండడానికి వీల్లేదు అని అర్థం అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మీరు శుద్ధీకరణ ఆచర ఆచరించాలా రకరకాల బలు అర్పించాలా అనుదిన బలు అర్పించాలా పాప పరిహారార్థమైన బలు అర్పించాలా రకరకాల బలు అర్పించడం గురించి అక్కడ చూస్తాం మనం కాబట్టి ప్రతిరోజు బలులు అర్పించడమే ప్రతిరోజు ఆ బలిపీఠ మీద బలి పశువు అర్పించబడల్లా అది దహించి వేయబడల్లా ఇవి అదే రీతిగా రకరకాల ఆచారాలు ఉన్నాయి అవన్నీ మనం చూస్తాం నిర్గమ్మా కొన్ని చూస్తాం లేబియా కొన్ని చూస్తాం ఆచారాలు అవన్నిటి నుంచి మనకి విడుదల కల్పించిండు మన ప్రభువు ఎందుకంటే వాటిని నెరవేర్చిందంటే పస్కా పశువుకి పస్కా పశువు నీడ అయితే నిజ స్వరూ మన ప్రభువే ఆ పస్కా పశువు కాబట్టి ఆయన మరణించినాక పస్కా పశువుని తిరిగి నువ్వు బలి అర్పించడానికి బలి అర్పిస్తే నువ్వు ఆయన మరణాన్ని స్వీకరిస్తే నువ్వు బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రం అయినవు అదే విషయం కానీ తిరిగి మనము ఆ బలులను అంటే నువ్వు బారిసం అవుతున్నావు తిరిగి అంటే ఆయన మరణాన్ని నువ్వు నిరర్తకం చేస్తున్నావు ఆయన మరణాన్ని బొమ్ము చేస్తున్నావు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను చాలా కష్టతరంగా కఠిన కఠినంగా ఉంటాయి ఎందుకంటే సరే ఇంతకుముందు చూసిన వాక్యాలు కూడా కఠినంగానే ఉన్నాయి మనకు ఎందుకంటే క్రైస్తవ జీవితము వాటికి భిన్నంగా జీవిస్తున్నప్పుడు చెప్తే కఠినంగానే ఉంటుంది అందుకే మెయిన్ స్ట్రీమ్ చర్చస్ ఈ వాక్యాలు భరించలేవు అనేసి మనకి వాళ్ళ మీద వ్యతిరేకం ఏం లేదు మనం కూడా ఒకప్పుడు ఆ సిస్టమ్ లోనే ఉన్న వాళ్ళము అందులో నుంచి బయటకు వచ్చినాము దేవుడు మనకు బయలుపరిచింది ఎందుకు అందులో ఉంటే బబ్ల నుంచి మీరు త్వరగా పారిపోండి దాని నుండి దాని మీకు పట్టకుండా ఉండాలంటే మీరు త్వరగా దాని ఎందుకంటే దాని మీదకి శాపం రాబోతుంది అందుకే పేతు పత్రికలో తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరమం ఆగ కాలం వచ్చి చిన్నది అన్నాడు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరమం కాలం వచ్చి అది ఇప్పుడే వచ్చినది ప్రపంచం అంతటా అంటే దేవుడు ఫస్ట్ తీర్పు తన మందిరానికే లేక తన ఇంటికే ఇస్తా అంటున్నాడు పేతృరాష్ట్ర పత్రిక ప్రకారం ఛాన్సన్ తీసుకోమైన వాక్యాన్ని మనం కాబట్టి దానికి పట్టిన దుస్థితి నీకు పట్టకుండా ఉండాలంటే నువ్వు త్వరగా దాని నుంచి పారిపోవాలా ఎందుకంటే ఈ రోజు దేవుని మందిరం ఏ రెత్తిగా ఉందంటే బలవంతుని చేతిలో పట్టబడింది అనేసి మన ప్రభు మాట్లాడాడు పర్లోకము బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ కాలము మొదలుకొని ఈ రోజు వరకు బలవంతుని చేతిలో పట్టబడింది కాబట్టి పర్లోకం దేవుని బిడ్డల సమూహము లేక క్రైస్తవ జీవితం క్రైస్తవ సహవాసం ఏ రీతిగా ఉందంటే బలవంతం చేతిలో పట్టబడింది ఎక్కడ చూసినా బలాత్కారమే మీరు ఎక్కడ ఉండి బలత్కారమే ఎక్కడ చూసినా బానిసత్వమే మతపరమైన జీవితమే బానిసత్వానికి సాధ్యంగా ఉంది ఎందుకంటే నువ్వు ఇది చేయాల నువ్వు ఇది నీకు అజేయకుండా అది శాపం మనుషులు శాపాన్ని ఉచ్చరిస్తా ఉంటారు నీ నోటి నుంచి ఆశీర్వచనాలే రావాలా గానీ శాపవచనాలు రావద్దనేది వాక్యం అది కూడా ఇక్కడ కానీ నువ్వు ఇది చేయకుండా నువ్వు అజ్ చేయకుండా ఉచ్చరించే క్రైస్తవ జీవితం వినొచ్చు సేవకుల జీవితం ముఖ్యంగా కాబట్టి మనుషులు భయంతో భయంతో దేవుని ఆరాధిస్తున్నారు భయంతో దేవుని మంత్రాలకు వెళ్తారు కానీ దేవుని సంతోషం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అన్నాడు ఆ ఆనందంతో ప్రభు చెంతా పోతలేరు మనుషులు ముఖ్యంగా ఈ లెంటి కాలంలో ఈ మన ఈ దాని డేస్ ఫాస్టింగ్ ఉంటారు క్రైస్తవులు ఎంతో బాధ ఎంతో భయము ఎంతో దుఃఖంతో కొంతమంది నేను ఆ పర్టికులర్ సంఘాల గురించి నేను చెప్పాను కానీ కొంతమంది మటుకు నిజంగా ముళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని నిలబడి ఉంటారు కొంతమంది అయితే ముళ్ళ మీద పండుకుంటారు మన ప్రభు శ్రమలో మనం పాలు పొందాలా అని ముళ్ళ మీద పండుకొని ఆ ఆ బాధను అనుభవించాలనే ఆ గుత్త రోజు వాక్యం చెప్ప చెప్పక ఆ బాధనంతా అనుభవించి ఆ ముళ్ళ మీద అనుభవించి పోయి వాక్యం చెప్తుంటారు సరే అవన్నీ కొంత వినడానికి కొంత మంచిగా ఉండొచ్చు కానీ అవంతా బాధిసత్వానికి ఆదృష్టం ప్రభు ఎప్పుడు కూడా అట్లా హెచ్చరించలేనో అట్లా చేయలేసి ఎల్లప్పుడూ ప్రభుని అంతా ఎందుకంటే ఆయన మరణించండు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన ఆవరణంలో మనం పాల్గొందిన వారం మీరు ఈ లోకస్తులు కాదని అంటే మనం ఆలోకోస్థలం అంటే మనం అక్కడ ఉన్న మీ దశలో మీరు సేలు పాలతో మీద నిత్యము గొర్రె పాటు నివాసం చేసిన వారనేసి మనం ప్రకం అది సార్లో కాబట్టి మన ప్రభుత్వం ఈ క్షణం మనం అక్కడ నివసిస్తున్నాం అన్న ఆసక్తి ఆశ నీకు కలిగి ఉండాలా నిదల మీద చూసుకుంటుండాలా ప్రతి క్షణం ఈ క్షణం లోకంలో ఉన్నా గానీ నేను అతనితో పాటు అక్కడ నివసిస్తున్నానన్న ఆ అనుభూతి అనుభవం నీకు ఉండాలా లేకపోతే నువ్వు భూనివాసినివే పర్ణగవాసి కాదనట్టు కాబట్టి క్రైస్తవ జీవితంలోని బలైనతలు ఇవన్నీ ప్రభు మనకి ఎంతో కాలం నుంచి అందుకే ఇవి చెప్పడం కొంత కష్టము వినడం మరి మరీ కష్టం విన్నంత మటుకు బాగుంటది దాన్ని జీర్ణం చేసుకోవడం మరీ కష్టం దాని అమలు పర్చడం మారీ కష్టం నువ్వు అమలు పరచకపోతే నా మాటలు గైకొనలేదు అంటాడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకోను ఈయన నా ప్రియకుమారుడు ఈయనన్ను నేను ఆనందించిన ఈ మాటలు గైకొనుడి కాబట్టి ఆయన చెప్పిన మాటలను గైకొని దాని ప్రకారంగా జీవించకపోతే నువ్వు నాకు పాత్రడు కాదంటాడు మతశ్వర పాదంలో కాబట్టి మనం ఆయనకి పాత్రులంగా ఉండాలా అంటే మటుకు ఈ వాక్యం కొంత భరించాలా తప్పదు ఎందుకంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మణి విశేషంగా మలకి గ్రంథం చివరికి వచ్చినప్పటికీ ఇస్ఆలు భయంకరంగా జీవించారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించారు కానీ మనం బలి అర్పించాలని నువ్వు బల బలి అర్పించలేదు రోజు మరి బలి అర్పించినట్టు దొరకలే బలిపశు ఏ దొరికితే అది ఇచ్చేసారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్న వాటిని కూడా బల అర్పించాలని అక్కడ చూసినాం మనం అడ్డుపున రెండు మూడు వారాల క్రితం కాబట్టి వాళ్ళ క్రైస్త వాళ్ళ జీవిత విధానము మొత్తం అవుట్ ఆఫ్ గేర్ అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే అవుట్ ఆఫ్ గేర్ ఒక కార్ అవుట్ ఆఫ్ గేర్ అంటే ఎట్లయితుంది గీడు పోయిందనుకో నీ బండి నడిపిస్తే ఇష్టవేదా అట్లా తయారైంది ఈ సమాప్తికి వచ్చినప్పటికి దేవుని బిడల జీవితం కాబట్టి మనము అటువంటి జీవితం నుంచి బయటికి ఇష్టవాళ్ళం కాబట్టి ఇప్పుడు ప్రభు హెచ్చరిస్తున్నాడు దేవుని బిడలని ముఖ్యంగా ఏడవ వర్షంలో కాబట్టి ఇప్పుడు మనం ఏడవ వర్షం నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం మీ పితరుల కాలం నుండి విడిన కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసి కాబట్టి మీ పితరుల కాలం మొదలుకొని ఈ రోజు వరకు మీరు నా ఆజ్ఞను నా కటనలను గై కొనక వాటిని తోసివేసినారు అప్పుడు వీళ్ళు అంటున్నారు ఎప్పుడు చేసినాం ప్రభావా మేము ఎప్పుడు తోసివేసినాం ఎప్పుడు గై కొనలేదంటారు కానీ ఆయన ఎంతో ఔపికతోంది సరే ఆయన చెప్పిండంటే ఖచ్చితంగా ఆధారంతో చెప్పే దేవుడు ఆయన తెలుసు అన్ని ఎందుకంటే అవన్నీ రాసిపెట్టినవాడు ఆయన పుస్తకాలను రాసుకుంటాడు అక్కడ గ్రంథం ఉందంటాడు అక్కడ చూస్తాం వాక్యం అన్ని తేటగా రాసిపెట్టిండు ఆయన అవన్నిటిని రాసినాక ఎప్పుడు చేసినాను బావా నేను ఎప్పుడు చేసాను నీ నామా ఇద్దే లేదా నీ నామా అజ్జయలేదా అనేసి చెప్పే కాలం ఒక మనం తర్వాత చూడబోతున్నాం ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి అయితే మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదనని సైన్యలకు అధిపతి అగో యోహోవాసలవీయగా అంటే ఇస్రాన్ అంటే శారీరకంగా ఉన్న ఇస్రాన్ యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఆయన తట్టి తిరగలేదు అది జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనకి వీపు చూపించిండ్రు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పుడు మనని మనమంతా ఆత్మీయ ఇసరాలి దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దేవుని ఇసరాలని సెలవిస్తుంది వాక్యం ముఖ్యంగా పేద రాష్ట్ర పత్రికలు చూస్తాం దేవుడు మనల్ని తన మరణ భూస్థాపన పురం ద్వారా పరిశుధ జనాంగంగా మార్చుకున్నాడు కాబట్టి పరిశుద్ధ జనంగం ఎవరంటే నేను అని చెప్పాలను ధైర్యంగా క్రైస్తవుని అదే సాక్ష్యం నేను కాదు ఇస్రాయల్ దేశంలో కొట్టిన వాడు అంటే నువ్వు మీ జ్యేష్ఠత హక్కుని అమ్మేసిన వాడైతున్నావు అదే ఏషియాలు ప్రభు మనం చూపించండి మీలో ఎవరు అట్లుంటేమో చూసుకోండి అంటాడు హెబ్బుల్ చూపిస్తాడు ప్రభు హెబుల్ రాష్ట్ర ఒక పోటీ కూటి కొడుకు తన జ్యేష్ట తప్పు హక్కు నమ్ముకున్న ఏషియా వంటి భ్రష్ని మీలో అంటే యుగ సమాప్తికి వచ్చేప్పటికీ మీరు ఉంటారు ఏషావు వాడు కాబట్టి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ క్రైస్తవ జీతము ఏషావులాగా తయారైదేమో ఎందుకంటే ఇసో అట్టు తయారైనారు బాకి గ్రంథానికి కష్టపడి చివరి భాగానికి కష్టపడి వాళ్ళట తయారైనారు అని చెప్తున్నాడు కాబట్టి నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతా అంటున్నాడు అప్పుడు వాళ్ళు మేము దేని విషయంలో తిరుగుము తిరుగుతాము అని మీరు అందిరు ఏ విషయంలో మీ తట్టు తిరగాల ఇంతకాలం మీ తట్టు తిరగలేదా సమర్థించుకుంటారు నేను నేను స్థితిస్తున్నా ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తుంది కదా బాగు బాగా అర్థం చేసుకోండి మీరు ప్రతిరోజు బలం అర్పిస్తారు పిచ్చి పిచ్చి వాటిని అర్పిస్తారు ఆచారబద్ధంగా చేస్తున్నారు అన్ని చేస్తారు అయిన గానీ మీరు నా తట్టు తిరగండి అంటున్నాడు అంటే అర్థమే నీ ప్రార్థన ఎవరిని చేస్తున్నావు నీ ప్రార్థనలు ఎక్కడ అందుకే కొంత రాష్ట్ర పత్రికల్లో పౌల్ ఈ విషయం మనకు జ్ఞాపకం చేసాడు కొంచెం అవివేకంగా మాట్లాడము మీరు నన్ను సహించండి అంటే కొంచెం కఠినంగా ఉంటుంది నేను చెప్పేది అయినా కానీ మీరు నన్ను భరించండి అంటున్నాడు నేను చెప్పే మాటలు నీకు వివేకంగా కనిపించకపోవచ్చు అంటే లాజిక్ రీజనింగ్గా మీకు ఉండకపోవచ్చు నేను చెప్పేది మీకు సమాధానంగా ఉండకపోవచ్చు అయినా కాని మీరు నన్ను భరించినట్టు ఎందుకు హావ ఏ రీతిగా మోసపోయిందో తన కుయక్తి చేత ఎరి తెచ్చిందో హవ్వని మోసగించిందో ఆ రీతిగానే మీలో మీరు కూడా మోసపోతారేమో ఎందుకంటే మిమ్మల్ని ప్రధానం చేసిన ప్రభుత్వ క్రైస్తవులు అందరూ ప్రదానం చేయబడ్డవారు లేక ఎంగేజ్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో పూల్ పండ్లు అంటారు తెలుగు మన తెలంగాణ భాషలో ప్రధానం లేకపోతే అంటే క్రైస్తవ జీవితం అనేది పెళ్లి కుమార్తె సిద్ధపడడానికి సాదృశ్యం ఆయనకి మనం ప్రధానం చేయబడ్డవాళ్ళం ఎప్పుడైనా నువ్వు రక్షణానుభవంలోకి వస్తావు ఆయన కొరకు ప్రధానం చేపడ్డవాళ్ళు కాబట్టి ఇంకా త్వరలో పెళ్లి కాబోతుంది కాబట్టి పెళ్లి కుమార్తె ఎంగేజ్మెంట్ అయింది ఇంకా సిద్ధపడాలి బాగా తయారు కావాలా పెళ్లి కొడుకు రాబోతుండ్రు ఆయన రుచులు ఆయనకి ఏది ఇష్టము అవన్నీ తెలుసుకోవాలా వాడు ఆయన ఆయన ఆయనకి ఏమి ఇష్టము ఆయనకి ఏది ఇష్టం లేదా అని అర్థం చేసుకుంటే గుణగణం పెళ్లి కుమార్తె అదే విషయాలు పెద్దలు చెప్తున్నట్టారు అమ్మాయిలకి ఈ లోకంలో పెళ్లి అదే ఆత్మీయ పదంగా అర్థం చేసుకుంటే ప్రధానం చేపడ్డ మనం మన ప్రభుకు సంబంధించిన విషయాలు బాగా అర్థం చేసుకోవాలి ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం రాడు పత్రిక మొదటి అధ్యయనంలో ఆ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంది మన ప్రభుకి సంబంధించింది ఏది విషయాలు ఇది ఏంది ఇది చదువుతున్నాను నేర్చుకుంటాను గానీ ఆ చివరికి పరమార్థం ఏంది ఇది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలనేది జ్ఞాపకం చేసింది ఇక్కడ కాబట్టి మలాకి గ్రంథ చివరి భాగంలో నేను అంటున్న మాట ఒకసారి గమనించండి మేము దేని విషయంలో తిరుగుతామని మీరందరూ ఎనిమిదవ ఈ విషయం మాట్లాడుతాడు మానవుడు దేవుని యొద్ద దొంగిలి అయితే మీరు నా యొక్క దొంగిలి తీరని దొంగిలి మీరు దొంగలైపోయినారు అంటున్నాడు మీరు దొంగతనం చేసినారు అంటున్నాడు వివ్య సమాప్తికి వచ్చేటప్పటికి అది జరుగుతుంది బాహాటంగా ప్రపంచం అంతటా ఇస్రాల్ పదాలు చివరికి దొంగలైనరు చెప్తే కష్టం మలాగే గ్రంథాం చివరి భాగంకి వస్తే మన ప్రవ్యుడు మీరు దొంగలైనరు బైబుల్ అంత కృతజ్ఞ దొంగ అనేవాడు సైతానికి సాదృశ్యం వాడు దొంగతో పోల్చబడ్డాడు యోహాను పత్రికలు చూస్తాం వాటి గురించి చెప్పినప్పుడు దొంగ అనేవాడు ఎవడు అనేడు వాడు వాడు ఏం చేస్తాడు దోచుకుంటాడు ముందు దాని తర్వాత నరహత్య చేస్తాడు దాని తర్వాత నాశనం చేస్తాడు మూడు స్టెప్స్ అవి కాబట్టి సైతాని దొంగతో పోల్చి ప్రత నిబంధనలో వాడి అనుచరులు దొంగలు వాడు వెలుగు దూత అయితే వాడి అనుచరులు వెలుగు దూత సమానులు లేక వెలుగు దూతను అనుసరించే వాళ్ళు అని అర్థం అది ఆశ్రయపురానికి వీలైన ప్రభు మనకు జ్ఞాపనం చేస్తుంటాడు కాబట్టి ప్రాత ముగింపులో ఇశాన్ దొంగలుగా పోల్చబడ్డారు అందుకే ప్రకటన గ్రంథం చివరి భాగంగా వచ్చినప్పటికీ కుక్కలు మాంత్రికులు దొంగలు పిరికివారు పరలోకానికి అనర్హులు అన్నాడు కాబట్టి అక్కడ కూడా జ్ఞాప్యం చేస్తుంటాడు పాత నిబంధన ముగింపు ఇసల్పల్ ఏదైతే దొంగల లాగా ఉన్నారో నిబంధన ముగింపు కూడా అట్లనే దొంగల లాగా తయారైతారు సరే అంటే దొంగ అంటే దొంగ గురించి మనం తెలిసి అన్ని విషయాలు దొంగ చేసే విధానం ఏదని వాడు దోచుకుంటాడు విషయాన్ని కాబట్టి అంటే జబర్దస్తి జీవిత విధానము వాడు ఒక బీస్ట్ లాగా ఒక మృగం లాగా వాడు జీవిస్తుండ విషయాన్ని మనం అక్కడ జ్ఞాపం చేసి ఉంటాం దొంగలు చంపేసిపోతుంటాడు చాలాసార్లు వాడిని రెసిస్ట్ చేస్తే గుంజుకొని ఆ విలువ గల వస్తువులు గుంజుకొని వాళ్ళ దాన్ని వాడు తదితరులు పొడిచేసి వెళ్ళిపోతా ఉంటాడు వాడి కాబట్టి ప్రకృతి సహజంగా కూడా దొంగలు అట్లుంటారన్నట్టు కానీ ఆత్మీయ దృష్టిని అర్థం చేస్తే దేవుణ్ణి సన్నిధిలో నుంచి వీళ్ళు దొంగలించినరు ఏంది అని అది మనం ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకుని ప్రయత్నించాలి ఇప్పుడు కాబట్టి వీళ్ళందరూ యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ లేక ఒక యుగము లేక పాత నిదన కాలము ముగింపుకి ఇసన్ పదాలు దొంగలు అయినరు అని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు ఎందుకైన చూడండి పది భాగంలో ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలి తీరి పది అవ భాగము ప్రతిష్ట ప్రతిష్ఠిత ఆర్పణలు అంటే దేవునికి రావాల్సిన అర్పణలు దేవుడి సన్నిధికి రావాల్సిన ఆర్పణలు సరే ఇక్కడ కొంత క్రైస్తవ సంఘంలో దేవుడి బిడ్డలు లేక సేవకులు అనేక ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించడం నేను చాలాసార్లు విన్నాను కానీ దాన్ని ఆచరణబద్ధంగా పాటించి చెప్పడము అదొక క్రైస్తవ జీవితంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే రీతిగా ఆచరిస్తారు కానీ మనకు విషయం ప్రభు జ్ఞాపకం మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు మీరు ధర్మశాస్త్రం లోపల ఉన్నారు అందుకే కీర్తల గ్రంథం నలభై అవే దావిదంటాడు నేను గ్రంథపు చుట్టలో రాయబడితేని అప్పుడు గ్రంథపు చుట్టలో నేను ఒంటిని అన్నాడు అంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ ధర్మశాస్త్రం లోపల ఉంటారు అందుకే జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడ్డాయి అంటాడు ప్రాణ కష్టపడికి కాబట్టి ఎవరి పేరు రాయబడలేదో వాడికి శిక్ష అని కాబట్టి మనమంతా రక్షింపబడ్డ వాళ్ళ మందిరము ధర్మశాస్త్రం లోపల ఉన్న వాళ్ళము రక్షింపబడిన వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు ఆయన ఆయన మరణాన్ని స్వీకరించిన వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఇంకా బానిసల్లాగానే వాటి ఆచారాలు పాటించాల్సి అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ యొక్క ఇక్కడ మనం చూస్తున్నాం ఏ రీతిగా ఇసాను దేవుని దృష్టిలో దొంగలైనారు అంటే దేవుని మందిరంలోనికి తేవాల్సినది వాళ్ళు తేలేదు ఏం తేవాలా పదేవ అర్పణములు తర్వాత ప్రతిష్ఠిత అర్పణములు రెండు విషయాలు పదవ భాగము ప్రతిష్ఠిత అర్పణలు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి ప్రకృతి సాధ్యంగా ఉన్న ఇస్రా పదల కొరకు అవి చెప్పబడ్డాయి క్రైస్తవుల కొరకు కాదు ఎందుకంటే క్రొత్త నిబంధనలు ఎక్కడ కూడా దశమ భాగం గురించి లేదు బోధ ఎవరు కూడా దాన్ని పాటించినట్టు మనం చూడాలి ఎందుకంటే అది కేవలము పాత నిబంధన కాలంలో ఉన్న ఒక సేవా గోత్రికులకే లేక లేని గోత్రికల కొరకే అది రాయబడింది ఆ యొక్క ఆజ్ఞ అది మీకు చూపిస్తేరొచ్చు క్రొత్త నిబంధన పుస్తకాలలో పువార్తలలో గానీ పత్రికలలో గాని ఒక్క ఆధారం కూడా ఉండదు దశమభాగము ప్రజల నుంచి తీసుకోవాలని పొద్దు చెప్పాలంటే క్రొత్త నిబంధన పుస్తకాలలో ఎక్కడ కూడా ఫుల్ టైం పాట్ టైం సేవకులు అనేది లేనేలేదు ఎక్కడ లేదు అది ఈరోజు మనుషులు విభజిస్తారు నేను స్పెషల్ నేను ఫుల్ టైం నువ్వు పనికిరానివన్వి నువ్వు పార్ట్ టైం నువ్వు సెకండరీ నేను ప్రైమరీ ఎందుకు నేను ఫుల్ టైం చేస్తున్నాను నేను లైఫ్ ఫుల్ డెడికేట్ చేసుకుని చేస్తుంది దేవుని కొడు మీలో అహము ఆ గర్వం కనిపిస్తా అంటే తక్కిన వాడు వేస్ట్ వాడని దానికి సంబంధించిన విషయాలని మీరు చూపించిన మార్క్స్ వార్తలో మన ప్రభు జ్ఞాపం చేసాడు ఫుల్ టైం పార్ట్ టైమ్ అనేది లేదనే విషయాన్ని జ్ఞాపనం చేసిన ఎందుకంటే యుగ సమాప్తి లేవన్నీ డిఫరెన్సెస్ చర్చిలో కాబట్టి యాజకుడు యాజకుడు లాగినా సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు లాగినా అది ధర్మశాస్త్రం కానీ ఆయనలోకి వచ్చినాక ప్రతి ఒక్కడు యాజకుడు అన్నాడు యాజకుడే సంఘం అంతా యాజకులే యాచకుల సమూహం అది ఆధారము స్తుంచి గడపరచడానికి సన్నిధికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా యాజక సమూహం వాళ్ళు తిరిగి ఈ లోకానికి వెళ్లి యాచక ధర్మాన్ని నిర్వర్తించాల అది చెయ్యలేదు కొన్ని వందల సంవత్సరాల క్రైస్తవ జీవితంలోని బలైనతది యాజకుడు ధర్మ యాజక ధర్మం చేస్తున్నాడు ప్రజలందరూ కాంగ్రిగేషన్ అంటారు ఇంగ్లీష్ కాంగ్రిగేషన్ అంటారు వాళ్ళందరినీ ఆ కాంగ్రిగేషన్ అంతా కిందనే కూర్చుంటున్నారు ఆరాధన చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎప్పుడు వాడు యాచక దర్వం చేయలేదు ఏ రోజు కూడా ప్రభుని ప్రకటించిన వాళ్ళు కాదు ముద్దులైపోయి వృద్ధాప్యం కాలాన్ని ముగించుకున్నాక కూడా ముగించే టైంకి కూడా వాళ్ళు గ్రహించలేదు కాలం ముగించుకున్నాక యవనస్తులు ఉన్నారు వాళ్ళు వృద్ధులు అవుతున్నారు వాళ్ళు కూడా ఈ సత్యాన్ని గ్రహించలేకపోయారు ఎందుకు అంటే చెప్పేవాడు ఆ వాక్యం చెప్పలే ప్రతి ఒక్కడు యాచకుడు ప్రతి ఒక్కరూ యాచక ధర్మాన్ని నిర్వర్తించాలా నేను క్రీస్తును ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు మళ్ళీ కాంగ్రిగేషన్ ప్రకటించదు కదా కొన్ని లక్షల మంది దేవుని బిడ్డలున్నారు రక్షింపబడ్డ వాళ్ళు ఆదివారం రెండు గంటలన్నర గంటలు ఆరాధనలో సమయం గడుపుతారు దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి తినేసి రెస్ట్ తీసుకుంటారు ఎందుకంటే వారం అంతా పనిచేస్తాను కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళు యథావిధి అనిల్ జీవిస్తాడు రీతికి చెప్పాలంటే అనిల్ అంటే ఆచారబద్ధం కాదు విగ్రహాలను పూజించడం కాదు కానీ ఇల్లు కాకంగానే చేస్తుండే వాడు ఉద్యోగం ఉండే చదువుకుంటున్నాడు స్కూల్ కాలేజ్కి వెళ్తున్నాడు తిరిగి ఇంటికి వస్తాడు తిని పండుకుంటున్నాడు తెల్లవాళ్ళు వేస్తే మళ్ళీ తిరిగి కాలేజ్ ఆఫీస్కి వెళ్తున్నాడు వాడికి అని తెలలేదు ఏ రోజు ప్రభుని ప్రకటించింది కాదు క్రైస్తవ జీవితం నాకు కొన్నిసార్లు ఇవి గెలిచినప్పుడు అనిపిస్తుంది ఈ పోద మొదట్లనే ఓడింటే ఈ రోజు టూ పర్సెంట్ ఇండియాలో క్రిస్టియన్ పాపులేషన్ ఓన్లీ టూ ఫస్ట్ సెంచరీ కదా మన ప్రభు కాలము అపస్త కాలము మొదటి దశాబ్ మొదటి దశాబ్దం మొదటి దశాబ్దంలో ఆ పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడు మన దేశంకి వచ్చి అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే రక్షణ సందేశం ఈ దేశానికి వస్తే ఈ రుచి టూ పర్సెంట్ పాపులేషన్ కొంత కష్టం చెప్పడం ఇవన్నీ వాక్యాలు ముస్లిం పాపులేషన్ టెన్ ట్వెల్వ్ హిందూ పాపులేషన్ మీకు అర్థం చేసుకోవాలి టెన్ టువెల్వ్ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ టూ టూ టు త్రీ క్రిస్టియన్ పాపులేషన్ అయితే ట్వెల్వ్ ప్లస్ త్రీ పాపులేషన్ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అయితే రఫ్లీ ఎయిటీ బుద్దిస్టులు హిందూసు దేవుని నమ్మని వాళ్ళు సిక్కులు జైన మతస్థులు ఇట్లా రకరకాల మతాలున్నాయి ఈ దేశంలో అదే రెండు వేల సంవత్సరాల నుంచి ఆ సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ ఫస్ట్ చర్చ్ ఇండియాలో సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్ కేరళలో స్టార్ట్ అయింది ఆ మన తోబ శిష్యుడు ఆ కేరళ దేశానికి వెళ్లి కేరళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతని పడవ అక్కడ ఆ పడవ అక్కడికి అక్కడ ఒక చిన్న బ్రాహ్మణ కుటుంబానికి ఆయన సువార్త ప్రకటిస్తాడు నంబూదరి బ్రాహ్మణ కుటుంబం అని వాళ్ళ ద్వారా వాళ్ళ రక్షణ బంధి వాళ్ళు స్వీకరిస్తారు ప్రభుని ఎట్లొచ్చిందనే ఆ భాష అక్కడ నుంచి వచ్చిన వాడు ఆయనకు భాష ఎట్లొచ్చింది కాబట్టి కృపారంలో ఇతరుల భాషలు కూడా మాట్లాడతారని మనం చూసినాం భాషల వరం అంటే కేవలం దేవదూతలతో నా కాదు భాషల వరం నేను ఎన్ని చూసిన భాషలు మాట్లాడుతుంటే వేరేవానికి అర్థమవుతుంది ఎందుకంటే వాణి భాష అనుకున్నారు ఎందుకంటే అపౌష్టకాలంలో మనం చూస్తాం అది వాళ్ళు పెంతకొస్తుంది అన్న వాళ్ళు కింద వచ్చినాక భాషలో మాట్లాడుతుంటే వీడు మా దేశపు బాధ మాట్లాడుతున్నాడే వీడు మా భాష మాట్లాడుతున్నది వాళ్ళందరూ నాకు సాక్షి ఇచ్చింది కాబట్టి ఆ రోజు భాషలు ఇతరులకు అర్థమైంది అంటే ఇతరులకు సువార్త ప్రకటించడానికి వరకు వాడబడింది ఆ రోజుల భాషావరం కాబట్టి భాషావరం గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడేది ఎందుకంటే ఎక్కడో భాషల్లో దేవుణ్ణి శృతిస్తా భాషల పాటలు కూడా పాడతా ఇప్పుడు కాదు కొన్ని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను మా చెప్తున్నమాట కృపారలన్నీ ఎందుకంటే అందులో అన్ని రుచి చాలా మటుకు రుచిస్తామని నేను అద్భుతాలు చూసిన నేను స్వస్థతలు చూసినాను నా సేవా జీవితంలో కానీ వాటిని నేను ప్రాధాన్యత ఇస్తున్నాను ఎందుకంటే అసలైన ప్రాధాన్యత ధర్మశాస్త్రం వాక్యం ఈరోజు సేవ జీవితంలో బలమైన అదే నీకు స్వస్థత వరంలోనే అనుకోండి వాటికి ప్రాధాన్యత ఇచ్చేసి దీన్ని పక్కలు పెట్టేస్తున్నావు అద్భుతాలు చేసే వరము ఉంది వీటిని పక్కలు పెట్టేస్తున్నావు కానీ అసలైన ప్రవచనం నువ్వు అసలైన స్వస్థత హృదయానికి సంబంధించింది అది ఘోరమైన వ్యాధి గలది ఆ స్వస్థత గురించి ప్రకటించలేకపోతున్నాం రక్షణనే ప్రా రక్షింపబడటే స్వస్థత అన్న స్వస్థతను ప్రకటించలేకపోతున్నాం అవన్నీ ప్రకృతి సహజమైన వరాలు చూస్తున్నావు కానీ ఆత్మీయమైన వరాలు అంటే ఆత్మలో జరగాల్సిన వరాల గురించి మనం ప్రకటించలేకపోతున్నాం ఎందుకు రెండు వేల క్రైస్తవులు నిజంగా ప్రభుని ప్రకటించింటే ఈరోజు ఈ ఈ దేశము ప్రభు కొరకు ఎప్పుడో సమర్పించబడదు ఈరోజు ప్రపంచంలో అన్నిటికల్ ఫాస్టెస్ట్ క్రైస్తవ క్రైస్తవ సంఘము చాలా ఫాస్ట్ గా ఎదుగుతుంది అంటే కేవలం చైనాలోనే అదొకటే దేశం చాలా ఫాస్ట్ గా ఎదుగుతుంది అందుకే మీరు అంచుకోవచ్చు అక్కడ క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు ఎందుకంటే పాపం వాళ్ళకి అంతకుముందు వాళ్ళకు ప్రకటించడం లేదు ఈరోజు క్రైస్తవ సంఘము విస్తరిస్తుంది ఆ దేశంలో అందుకు ఆ దేశము ప్రపంచంలో గొప్ప దేశంగా తయారైతుంది సరే అది సెకండరీ విషయం దాని గురించి దేవుడు ఆశ్రయిస్తే తా దేవుడు దేవుని మార్గంలోకి వచ్చిన వాడిని అందరినీ దేవుడు ఆశ్రయిస్తాడు అదే అది అది ఆజ్ఞ అది ప్రామిస్ అది బైబిల్లో నా తటు తిరిగితే నేను నీ తటు తిరుగుతాను కాబట్టి నువ్వు ఆకు ఉంటావు నీ జీవిత కాలం అంతా ఉంటావు అవన్నీ ఆశ్రంలో ఎప్పుడో ఆయన రాసిపెట్టి ఆ దేశం ఆ రీతిగా అభివృద్ధి పొందుతుందేమో నేను అనుకుంటాను ఆ రీతిగా ఆయన ఆయన ఇష్టం అది కానీ క్రైస్తవ సంఘాలు మన దేశంలో ప్రకటించకపోవడం వలన ఆ పాపులేషన్ సైజ్ సిక్స్టీ ఇయర్స్ నుంచి అదే నెంబర్ ఉంది పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ టూ పాయింట్ ఫైవ్ అంటే క్రైస్తవులు ఎట్లానంటే కుటుంబంలో పుట్టిన క్రైస్తవుడు అట్లే తెరెత్తాడు గాని వాడు తిరిగి సువార్త ప్రకటించింది లేదు వాడు వారిలో ఒంటరి వాడు పదివందలు అందులో ఉంది వాక్యం పాట కూడా వాడతారు లేదు తేజరలిమ్ము అని పాట పాడతారు గాని ఒక్కడు పది ఎప్పుడు కాలేకపోతున్నాడు ఈ రెండు వేల నుంచి జరుగుతుంది అదే స్టోరీ కాబట్టి మన ఈ రాజ్య సువార్త సకల జన్లకు ప్రకటించబడ్డానికి అంతము వచ్చునని చెప్పిన వాక్యం ఎప్పుడు నెరవేరాల క్రైస్తవ సంఘాలు చెయ్యవు ఎంత స్పెషల్ పేరు పెట్టుకున్నామే మీ పేరు మా సంఘం ఇది మా సంఘం అది అంటారు కానీ వాళ్ళు ప్రకటించారు మన ప్రభుని యాజ్ ప్రకటించుకుంటాడు లేకుంటే తన భార్య ప్రకటిస్తుంది లేక తన కుటుంబం ప్రకటిస్తుంది కాని వేరే వాడు ప్రకటించాడు వాడు ప్రకటించలేసి బయటకు పోతే వాడిని తిట్టమాల తిడతారు ఎవరైనా బయటకు పోయి ప్రకటిస్తాడే చెడు వాడు వ్యతిరేకం అయిపోయాడు మన కొరకు మన నుంచి దూరం పడిపోయాడు వాడు ఇంకొక సంఘం పెట్టుకున్నాడు అనేసి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ప్రకృతి సహజంగా మీరు బలహీనలు ఆత్మలో ఎగిన ఎదిగిన వాళ్ళు కాదు ఒకవేళ మనమే సంతోషంగా అందరినీ పంపిస్తూ బయటికి మీరు వెళ్ళిపోయి మిమ్మల్ని ప్రభు ఎక్కడ నడిపిస్తా పనిచేసుకున్నారు మీరు అందరు ఇక్కడే కూర్చాలని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు ఒకప్పుడు ఇది నిండిపోయారు మీరు వాళ్ళు లేరు తక్కువ అనేసి మనం ఎప్పుడు బాధపడే ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ సత్యాన్ని గ్రహించి వెళ్ళిపోవాలా వెళ్ళిపోయి ప్రభు ఎక్కడ నడిపిస్తే అక్కడ పోయి సువార్థ పర్యటించుకోవాలా నేను కూడా అంతే ఎక్కడ వెళ్ళిపోమంటే అక్కడ వెళ్ళిపోవలసిందే నేను అది నేను తీర్మానించుకున్న వాడిని రకరకాల ప్రాంతాలు తిరిగి వచ్చిన వాడిని కాబట్టి ఆయన ఇంకా నడిపిస్తుంటారు ఎందుకంటే ఇది అరణ్య మార్గము నువ్వు ఒక శబ్దం అంతే బాప్తిజం ఇచ్చి ఏనిటువంటి శబ్దము నువ్వు కూడా అటువంటి శబ్దమే నువ్వు కేవలము అందరినీ హెచ్చరించుకుంటా పోవాలా మన ప్రభు మార్గం సరళం చేయాలా అంటే రక్షణ రక్షణ సువర్పును మనం ప్రకటించుకుంటా పోవాలందరికీ నువ్వు హృదయాన్ని ఆయనకు సమర్పించుకో అని ఆయన తట్టు తిరుగు అని చెప్పడమే ఆ యొక్క సరళం చేయడం అనేది కాబట్టి ఇస్రాధిపతిలో యుగ సమాప్తికి వచ్చినప్పటికీ దొంగలుగా అయినారు ఎందుకు అంటే వాళ్ళు ధర్మశాస్త్రము విధిని నిర్వర్తించలేదు మర్చిపోయినారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు తర్వాత చూడండి ఎందుకు అర్పణలు దేవుని సరైన తీసుకొని రావాలా ఈ విషయం బాగా అర్థం దశమ భాగము ఎందుకు తీసుకొని రావాలా ప్రతిష్ఠిత అర్పణములు అంటే స్పెషల్ ఆఫరింగ్స్ అంటారు ఇంగ్లీష్ లో స్పెషల్ ఆఫరింగ్స్ ఎందుకు దేవుని సరైన తీసుకొని రావాలా అని ఇక్కడ చెప్పబడింది దానికి ముందు అది చెప్పకడక ముందు మీకు విషయాలు ఏం చూపించాల వస్తాను ఏంటంటే నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం देवनी स फस्ट पाइं ज्ञापन इश ना देवनी सेक विषय ज्ञापन का पुस्तक में चूंपाला अदरच् सेवक దేవిని సేవ కొరకు ఎట్లా ఉండాలన్న విషయాన్ని అక్కడ జ్ఞాపనం చేస్తాడు పాత నివేదన కాలంలో తర్వాత రెండవ వర్షం చూడండి అదే అధ్యాయం సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నుంచి చూడండి ఇప్పుడు తర్వాత మనం రెండవ దానికి రెండవ వర్షానికి వెళ్దాం ఇరవై వచనం నుంచి మరియు యహోవా మోసకు ఇలాగే సెలవిచ్చను నీవు లేవిలతో ఇట్లను కాబట్టి ఇది లేవుల కొరకు రాయబడ్డ వాక్యం జాగ్రత్తగా ధ్యానించండి ఇది కేవలం లేవిలకు పన్నెండు గోత్రాలు హెచ్చరిస్తుండే ప్రభు నువ్వు లేవిలకు మాత్రమే ఇట్లా చెప్పమంటున్నాడు ఏమది ఇసేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమభాగం నుచ్చుకున్నప్పుడు దానిలో అనగా ఆ దశమ భాగంలో దశమభాగము యహోవాకు ప్రతిష్ట చెల్లింప వలను అంటే ఇసల నుంచి దశమ భాగము లేబీలకు ఇచ్చినాక లేవీలు ఏం చేయాలంటే దాంట్లో నుంచి దశమ భాగాన్ని తీయాలా తీసి తేమికి అర్పించాలా తర్వాత చూడండి ప్రతిష్ఠిత అర్పణమును కళ్ళపు పంట వలను అట్లు మీరు కాబట్టి యాచకుడైన అహ్రోలకు ఇవ్వగలను కాబట్టి దశమ భాగము కేవలము లేవి గోత్రిక్ కొరకు రాయబడింది అని అక్కడ చెప్తున్నాడు ఆ వాక్యం చాలా ప్రాముఖ్యమై ఎందుకంటే మనము బైబిల్ స్టడీ గురించి గది ఇక్కడ కేవలము లేవీల గురించే చెప్పింది ఆ వాక్యం ప్రభు మోషరిస్తున్నప్పుడు లేవీలు కూడా ఏం చేయాలా ఆ దశమ భాగము ప్రతిష్ఠార్పణాలు తీసుకున్నాక అందులో నుంచి పది భాగములు దేవుని సంధిగా అర్పించాలా ఒకవేళ వెయ్యి రూపాయలు వస్తే అందులో టెన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ రూపీస్ అంతేనా ఆ హండ్రెడ్ రూపీస్ దేవుని సంధ్యలు ఇవ్వాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి రెండవ వచ్చి పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచ్చిన తర్వాత ఇరవై ఒకటో చూడండి ఎందుకు దశమ భాగముల గురించి దేవుడు ఇక్కడ హెచ్చరించాడంటే ఇరవై ఒకటవ వచనం చాలా తేటగా చెప్తుంది ఒక యాజకుడు దశమ భాగం తీసుకుంటే ఆ దశమ భాగాన్ని తగిన యాజకులకు అందరికి పంచాలా అని ఉంది అక్కడ నేనేదో నెగిటివ్ గా మాట్లాడతలేను ఈరోజు మాట్లాడతలేను ఇక్కడ చాలా తేటగా ఉంది ఏంటంటే లేవీ గోత్రికుల గురించి మాట్లాడండి ఇదిగో లేవీలు చేయు సేవ సేవకు కాబట్టి దశమ భాగం దేని కొరకంటే సేవకులు సేవ సేవ చేయ కొరకు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు తర్వాత ఆ యాజకులందరి కొరకు వాళ్ళ జీవనోపాధి కొరకు దాన్ని అనుగ్రహించ దాన్ని ఎందుకంటే వాళ్ళ కాబట్టి సేవకుల కొరకు వాళ్ళు సేవ చేయాలంటే అవసరం కాబట్టి అవన్నీ వాళ్ళకు పోవాలా అని ఈ విషయం బాగా తీసుకోండి సేవ జీవితంలో పాత నిబంధనకాల విషయమే నేను చెప్తున్నాను కృత నిబంధకాలే కృత నిబంధనలో దశభాగం లేదు ఇంక అది కూడా మీకు నేను మన ప్రభువే గానీ పౌలే గాని పేతిరే గాని ఏ సేవకుడు దాని గురించి ఏ పుస్తకంలో ఏ పత్రికలో ఏ సువార్త చెప్పలేదు గురించి ఎందుకు చెప్పలేదు అది కేవలము లేవి గోత్రికల కోరికే రాయబడింది అనేది ఆద్య అయితే ఆగ్ అతిక్రమేమే పాపమ్మాని మనం చూస్తాం ద ట్రాన్స్గ్రేషన్ ఆఫ్ లా ఈ సిన్ అని మనం చూసినాం మొదటి యోహాను మూడు నాలుగు ఆగే అతిక్రమే పాపం కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోల్లా చక్ర కొరకు చెప్పబడ్డ వాక్యం అది లేక ముఖ్యంగా లేవి గోత్రికుల కొరకే వాక్యం అది వేరే గోత్రికులు దశమోభాగం తీసుకోవడానికి వీల్లేదు ఆ వాక్యం ప్రకారంగా అందుకే ఇసా ఏ గోత్రికులు కూడా దశమోభాగం తీసుకున్నప్పుడు మనం ఎక్కడ చూడండి బైబిల్లో ఒక్క గోత్రం ట్రై చేసింది వాళ్ళకి శిక్ష వస్తే తర్వాత నేను మీరు చూపిస్తాను ఈరోజు కాకుండా వచ్చారని చూపిస్తాను కొరహు కుమార్ల గురించి మనం చూస్తాం వాళ్ళు దీనికి విరుద్ధంగా ఉంటారు అప్పుడు వాళ్ళ వాళ్ళ మీదకి మనం చూస్తాం తర్వాత కానీ అది కేవలం లేని గోత్రకులు చెప్పబడ్డప్పుడు యూద గోత్రికులే గాని బెన్యమీని గోత్రికులే గానీ రూపేణ గోత్రికులే గాని ఏ గోత్రికులు కూడా దశమ భాగంలో ముట్టుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది శాపమ ఆజ్ఞాతి క్రమమే పాపం అది వారి మీద పాపంగా ఉంటారు అందుకే ఈ రోజు కూడా ఇస్రాయల్ దేశంలో మందిరం లేదు ఫస్ట్ పాయింట్ ఇస్రాయల్ దేశంలో ఈ రోజు మందిరం లేదు సొలమాన్ ఘటిసిన మందిరం లేదు ఒకవేళ మందిరం ఉంటే లేబీ గోత్రికులు వచ్చి అక్కడ బలులు అర్పించేవాళ్ళు కాబట్టి దర్శన భోగాలు ఇచ్చేవాళ్ళు ఈ మందిరం లేదు కాబట్టి లేబి గోత్రికులు కూడా ఎక్కడ కనిపించడం మనకి గోత్రం ఎక్కడ ఏం ఏమైపోయిందో తెలియదా మనకి సరే అది ఎందుకు అడ్రస్ లేకుండా అనేది మనకు తెలుసు సత్యం ఎందుకంటే ప్రపంచం యాజకులే కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళందరూ యాజకులే కాబట్టి ఆ గోత్రం నుంచి యాజకత్వం వెళ్ళిపోయింది అవినీతిస్తే పాత నిబంధన కాలంలోనే ఏవి గోత్రాలకే యాచకత్వం ఎప్పుడో వెళ్ళిపోయింది ఎన్నిసార్లు ఇష్టం సమయంలో దగ్గరకు వచ్చేసింది యాగోత్రం సమయాలు నుంచి రకరకాల రకరకాల గోత్రికల దగ్గరికి యాజకత్వం చివరివి మన ప్రభు దగ్గరికి వచ్చింది మన ప్రభు యూద గోత్రికుడు కదా యూద పదమసింహమైన దావిదో గోత్రం నుంచి దావిదు వంశాల నుంచి పుట్టవాడు దావిదు యూద గోత్రి గోత్రికుడు మన ప్రభు ప్రధాన యాజకుడు కాబట్టి ఏదో గోత్రంకి వచ్చింది యాచకత్వం గోత్రం నుంచి బయటకు వచ్చేసింది ఎందుకు వచ్చేసిందో మనం అర్థం చేసుకోవాలా లేబి గోత్ర ఏం చేశారు చివరి వర్కరంటే మలాకి గ్రంథం కష్టపడికి వాళ్ళు పనికిరాని వాటిని అర్పించేశారు ఇష్టమశా అర్పించేసి ఆ దశమ భాగంలు తినేసి దొంగలైపోయినారు సరే ఇక్కడ చూసిన మనము ఈ సంఖ్యకాండంలో దశమ భాగం దేని కొరకు సేవకులు సేవ చేయాలా కాబట్టి అక్కడ ఇవ్వాలనుంది ఎక్కడ సేవ చేయాలా మందిరంలో సెంట్రల్ పాయింట్ అది మందిరంలో ఉన్నవాడే సేవకు అవసరం కాబట్టి డబ్బు చెయ్యాల అది విషయం అక్కడ కాబట్టి లేవి గోత్రికలు కాకుండా వేరే గోత్రికలు దశమాగ భాగం తింటే వాళ్ళు శాపగ్రస్తులు అన్న విషయం ఈ వాక్యం సెలవుస్తుంది ఏ వాక్యం ఆగిన అతిక్రమించిన వాళ్ళకు సంబంధించిన విషయం ఇది మనం ఆగిన అతిక్రమించాం అందుకే వాళ్ళు తిరిగి తిరిగి బాణి సత్వంలోకి వెళ్ళిపోతున్నారు ఆ ఆసరాన్ని పాటించడం వల్ల లేక ఆ లీవీలకు చెప్పబడ్డ వాక్యాన్ని నువ్వు అవలంబించుకోవడం వలన నువ్వు దాన్ని పాటించడం వలన అంటే నువ్వు ప్రకృతి సజ్జంగా తయారైపోయినావు నేను యాచ కొన్ని తప్పు లేదా తీసుకోవడంలో నువ్వు దాన్ని చేసి మనుషుల మీద బలవంతాన్ని పెట్టినవు అది శాపం పొలితీగా అంటే నేనేదో ఆత్మీయంగా చెప్తున్నాను కాదు కానీ తీసుకోవడం ఎంత శాపమో ఇవ్వడం కూడా ఎంత శాపమో అంటే కొంత కష్టమే చెప్పడం కొంత కష్టమే ఎందుకంటే ఎవడు ఆగ్ఞానం అతిక్రమించాడు అడిగేవాడు ఆగ్ఞాన అతిక్రమించాడు ఇచ్చేవాడు ఆగ్ఞాన అతిక్రమించినట్లే ఒరితిగా చెప్పాలంటే కాబట్టి వాళ్ళు నేను బలవంతంగా శాపానికి గురి గడటట్లు వాక్యం కానే కాదు ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్న మన ప్రవ్వే ఆ విషయం హెచ్చరించాడు యాజకులారా మీరు దశమ సోంపులోను పుదినాల్లోను తక్కిన వాటిలలోనూ మీరు పదే వంతు జల్లిస్తాడు గాని ధర్మశాస్త్రంలో ఉత్తమమైన దాన్ని మీరు మర్చిపోయినారు అంటే అసలే దాన్ని మీరు మర్చిపోయినారు అంటాడు చూడండి లూకాసు వార్త పదకొండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినం అయ్యో పరిశేనారా మీరు పుదీనా శతాపం అంటే సోప అన్నట్టు మొదలైన అంటే తగ్గిన ఇంగ్లీష్ బైబుల్ తగ్గిన వాటిని ఏమంటాం మనము మన దగ్గర మసాలాలు అంటాం కదా రకరకాల మసాలాలు అంటాం అదన్నట్టు ఇంగ్లీష్ బైబుల్ అట్లనే ఉంది ప్రతి విలువ ఆహార పదార్థాలు అనే విషయాడు వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టినారు కాబట్టి అసలైన మీరు మర్చిపోయినారు ఏదో ఆచార పదంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు దేవుని ప్రేమను న్యాయంను మీరు విడిచిపెట్టినారు మీరు ఏదో ఆచారంగా మేము ఏదో చేస్తున్నాము ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం అనుకుంటున్నారు కానీ మీరు అసలైన వాటిని విడిచిపెట్టేసినారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినట్టు కాబట్టి ఆ ఒక్క స్థలం అనే దాని విషయంలో మాట్లాడతారు ప్రాభు మన ఇంకెక్కడ మాట్లాడారు మీరు అనే కృతజ్ఞన కాలంలో మనం ఉంటున్నాం కదా మరి మనం దశమభాగం తీసుకోలే వద్ద ఈరోజు ఇస్రాయేల్ దేశంలో కానీ అమెరికాలో గానీ జూ యూదుల కొరకు మందిరాలు ఉన్నాయి కట్టుకున్నారు మందిరాలు చిన్న చిన్న మందిరాలు రకరకాల మందిరాలు కట్టుకొని వాళ్ళు అక్కడ శనివారం సాయంత్రము ఆరాధన చేస్తా ఉంటారు వాళ్ళు శుక్రవారం సాయంత్రం ఆరాధన చేస్తారు వాళ్ళు దేవుని ఆరా మందిరంలో ఆరాధిస్తూ కానీ అక్కడ నేను నేను క్లారిఫై చేసుకున్నా వాళ్ళతో వాళ్ళు అక్కడ దశమభాగం రివర్ ఎందుకంటే ఈ యాజకుడు లేవి గోత్రికడు కాదు ఒకవేళ ఈ యాజకుడు తీసుకుంటే వాడికి శాపం నాకు కూడా శాపం అని వాళ్ళు ఇవ్వరంట వాళ్ళ ఆ మందిరాలు ఎట్లా మేనేజ్ చేస్తారు దాన్ని కరెంటు బిల్లు గాని ఆ ఫెసిలిటీస్ కానీ ఎట్లా మేనేజ్ చేస్తారు వాటిని ఎట్లా వాళ్ళకి ఫండ్స్ కావాలి కదా డబ్బులు కావాలి కదా అయితే వాళ్ళ వాళ్ళ ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నారంట ఒక చర్చిలో స్పెషల్ స్థలాలు కుర్చీలు ఉంటాయి ఆ కుర్చీలను కూర్చడం కొరకు వాళ్ళ వాళ్ళ మందిరం చర్చన దాన్ని వాళ్ళు దేవాలయం అంటారు వాళ్ళ దేవాలయంలో ఒక స్థలంలో స్పెషల్ స్థలం కొనుక్కుంటారు అట డబ్బులు ఇచ్చి ఆ స్థలంలో ఆ కుటుంబం వచ్చి కూర్చుంటుందంట అక్కడ ఈరోజు కూడా వాళ్ళ మందిరాలలో అట్లా ఆ ఫ్రంట్ కుర్చీలు చాలా విలువ కుర్చీలు దాని కొరకు స్పెషల్ గా వాళ్ళ డబ్బి ఇచ్చి రిజిస్టర్ చేసుకొని అక్కడ కూర్చుంటారట ఆ డబ్బుతోని ఆ మందిరాలను నడిపిస్తారట వాళ్ళు ఎందుకంటే వాడు కానుకలు తీసుకోవద్దు అది శాపం అని వాళ్ళకి తెలిసినట్ట నేను చాలాసార్లు క్లారిఫై చేసుకున్న వాళ్ళతో సరే వాళ్ళు తను ఎక్కువ డిస్కస్ చేస్తే డేంజరస్ వాళ్ళ తట్ట గుందిని ప్రయత్నిస్తుంటారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేయొద్దు వాళ్ళు మనం ఎందుకంటే వాళ్ళు మన ప్రభుని ధృవీకరించిన వాళ్ళు మన ప్రభుని స్వీకరించిన వాళ్ళు మన ప్రభుని సెలివేసిన వాళ్ళు వాళ్ళే ఒక రీతిగా చెప్పాలంటే వాళ్ళే కదా మన ప్రభుని సెలివేసింది ప్రవక్తలను చంపిన వాళ్ళు అని మనం చూసినాం మలాకి గ్రంథంలో వాళ్ళ ప్రవక్తలను చంపిన వాళ్ళు అదే రీతిగా శిష్యులను అందరినీ చంపిన వాళ్ళు బిడల్ని చాలా మందిని వాళ్ళు చంపిన మన ప్రొబెటడు కప్పెర్ను హోమా కప్పెర్ హోమా ప్రవర్తన చంపినదనం నువ్వు దాన్ని దాని గురించి ఆయన చెప్తాడంటే గతంలో నువ్వు మంది ప్రవర్తన చంపినదనం ఈ దేశమా అంటాడు అంటే ఆ రీతి ఉండి దేశమని చెప్తున్నాడు కాబట్టి లేవీల కొరకు రాయబడ్డ ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు నీ మీదికి తెచ్చుకుంటే నువ్వు లేవీ గోత్రిక నువ్వు దాన్ని పాటించడం వల్ల నీ వీతికి శిక్ష తెచ్చుకుంటున్నావు ఈరోజు ప్రపంచం అంతా యాజకులు శిక్షణ జమ చేసుకుంటున్నారు ఎందుకంటే విషయం చూడండి తెలిసి తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అంటావు ఎందుకంటే హవ్వ తెలిసి పాపం చేసింది ఆదాము తెలియక పాపం చేసిండు ఆ ఆదాము ఆ పండు తినడం కానీ ఆ క్షణం అడిగిండి అది ఎక్కడికెళ్ళి వచ్చింది పండు అని అడగలేదు అంటే తెలియక తినేసిండు బట్ తెలియ తెలిసి తిన్నా తిలకి తిన తినకున్నా తిన్నా అది పాపమే అన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఇద్దరు చెప్పించింది దేవుడు తర్వాత ముగ్గుని చెప్పించండు ఇద్దరి కాదు ముగ్గుని చెప్పించి మనం చూస్తాం సర్పాన్ని చెప్పించండు నీ జీవితాంతం నువ్వు ప్రాకృతు మన్ను తింటు అని చెప్పించండు దాని తర్వాత హవ్వని చెప్పించిండు నువ్వు ప్రసవ పిల్లల్ని అంటావు అని ప్రసవాన్ని నీ ప్రసవ వేదనని అధికం చేసిన అంటాడు యాక్చువల్ గా దేవుడు సృష్టిలో అధికం కాదు కాని ఆ శాపము ప్రసాద్ అధికంగా అవడం అనేది దాని తర్వాత ను తెలియక చేసిన పాపం పాపమే ఆదాము కాబట్టి నిన్ను బట్టి ఈ నేలను శప్పిస్తున్నా అంటాడు ఈ విషయం బాగా తెలుసుకోండి సర్పాన్ని డైరెక్ట్ చెప్పించండు హవ్వ డైరెక్ట్ చెప్పించండు కానీ ఆదాన్ని డైరెక్ట్ చెప్పించలే ఎందుకంటే ఆయన నీతిగల న్యాయవాది ఎంత శిక్ష ఇవ్వాలా అనేది ఆయనకు తెలుసు ఎవరికి ఎంత శిక్ష ఇవ్వాలా ఎవరు చేసిన పాపానికి ప్రతిఫలం ఎంత అనేది ఆయనకు తెలుసు నీతిగల న్యాయవాదిని మనం సామెత చూస్తాం వాక్యం ఏంది సార్లు కాబట్టి నిన్ను బట్టి నేలని చెప్పించిన అన్నప్పుడు ఆ నేల గచ్చపదల్నే పోలిస్తుంది కాని ఆహారం పోలిస్తలేదు నువ్వు దాన్ని దునాల్సి వస్తుంది ఎంత కష్టపడి దాన్ని గాని ఆహారం రాదు ఎంత శ్రమ పడుతుంది కానీ ఆహారం రాదు అది చెప్పిపోయింది నేల శప్పింపడింది అందుకే మనకి ఎక్కడ చూసినా గానీ స్టార్వేష్ అనేవన్నీ ఉంటాయి సరే నువ్వు క్షమాపణ నువ్వు పాప క్షమాపణ పొందినవానివి కాబట్టి నువ్వు చేసే సైద్యం పనిలో దేవుడిని ఆశ్రయిస్తారు ఎందుకంటే నిన్ను బట్టి నేల కర్మించబడింది కానీ నువ్వు పాపక్షమాపరించి వెదలబదిలీలవుతాను కాబట్టి ఆ నేలని స్వస్థపరుస్తా అన్నాడు ఐ విల్ హీల్ దిస్ ల్యాండ్ అన్నాడు ఆయన ఆ నేలని స్వస్థపరిచినప్పుడు అది గచ్చపదలం కాదు మంచి ఆహారాన్ని పాటిస్తుంది సరే సంపూర్ణంగా తిని తాగి నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అన్న వాక్యానికి అపం చేసుకుంటారు ప్రసంగిలో చెప్పబడు వాక్యం నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అంటాడు ఆయన గాని ప్రతిదీ తీర్పు దినంలోనికి అవన్నీ తీసుకొని రాబడతాయి ప్రతిదానికి నువ్వు లెక్క ఇవ్వాల్సి వస్తుంది అన వాక్యం కాబట్టి వాటన్నిటిని మనం జాగ్రత్తగానే పరిశీలించి స్వీకరించాలి ఆ ఇక్కడ మన యుగ సమాప్తికి వచ్చినప్పటికీ క్రైస్తవ జీవితంలో అది లేదు ఎందుకంటే అపోస్తులు తీసుకోలేదు అపోసలెక్క తీసుకోలేదు దశభాగం ఎక్కడ లేదు చూడండి ఒకసారి వాక్యం అపోస్ల కార్యం పదిహేనవ అధ్యాయం అపోస్ల కార్యంలో పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంతే కదా దేవని జ్ఞాపం చేస్తున్నాడు చూడండి కాబట్టి అన్ని చోడల నుండి దేవుని వైపుకు వైపు తిరిగి తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక ఉండాలా కష్టపెట్టద్దు అన్న విషయంగా ఇస్తున్నాడు అని రక్షింపబడ్డ వాళ్ళని మనం కష్టపెట్టద్దు అది ఫస్ట్ పాయింట్ అంటే ఎనితిగా నువ్వు కష్టపెడతావు కొని తీండి రక్షింపబడ్డవాడు నువ్వు సన్ సన్నిధికి వస్తే వాడిని నువ్వు కష్టపెట్టద్దు ఏ విషయంగా కష్టపెడుతున్నావు రకరకాల విషయాలను అక్కడ కింద విషయాలు నువ్వు ఇది నువ్వు అద్దినద్దు నువ్వు ఇదినద్దు అద్దినద్దు నువ్వు ఇట్లా చేయద్దు అట్లా చేయదు అనేది కష్టం పెట్టొద్దు అని ఈ స్వాతంత్ర్యం మన ప్రభుల స్వేచ్ఛ అనుగ్రహించిన దేవుడు కాబట్టి వానికి నువ్వు ఏ అడ్డంకులు పెట్టద్దు వాణ్ణి ధర్మశాస్త్రం క్రిందికి తీసుకొని రావద్దు వాడు ఆ ధర్మశాస్త్ర యొక్క బానిసత్వం నుంచి విడుదల కాబట్టి వానికి ఫ్రీడమ్ ఉంది నువ్వు దాన్ని బానిందుకు బాణం పెట్టుకుని ఉంటున్నాడు సంబంధించిన వాక్యం ఇది నీ సేవ జీవితంలో రక్షింపబడ్డ వాణి మీద నువ్వు బాణంగా ఉండొద్దు వాణిను కష్టపెట్టద్దంటున్నాడు దశమ భాగం ఇవ్వరా కానుకలు ఇవ్వరా నేను మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు మీ ఊరికి వస్తే నాకేమిస్తావు ఇదే సేవ చేస్తూ మీరొచ్చు ఎందుకంటే నేను కొంతమందితో వేరే సేవకులు పిలిస్తే పోతా కదా పోయినప్పుడు వాళ్ళు చెప్తారు మీ ఇంటికి రావాలంటేనో నాకు కోడింగ్ గోష్ పెట్టాలా మీటి కావాలంటే నాకు బిర్యానీ పెట్టాలా ఇట్లా డైరెక్ట్ నా ముందు అడుగుతున్నారు నేను అందుకే ఎక్కడ పోయినా కానీ స్ట్రిక్ గా చెప్తా నేను నాన్ వెజ్ తినను నేను బిర్యానీ తినను నేను మసాలాలు దినను నేను ఇంత ఒక చపాతి తింటాను కొంత చట్నీ ఉంటే తింటాను నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా అవన్నీ ఇష్టం లేదు ఆహారం నాన్ వెజ్ అంటే అసలు ఇష్టం లేదు నాకు ఏదైనా ఏదో అందరితో పాటు కలిసి కూర్చొని తింటున్నాను నేను స్పెషల్గా వాళ్ళేదా అంటరాని వాళ్ళుగా ఫీల్ అవుతారనేసి వాళ్ళకు ఒక పీస్ రెండు పీస్లు తింటాను అంతే నేను అది ఇష్టంతో తినను నేను ఎందుకంటే వాళ్ళ నష్టం నడిపించాలంటే మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా ఎవరికి కూడా భారంగా ఉండదు ఒకసారి నేను పోతే వాళ్ళు నా కన్న ముందే బ్రతికున్న కోడింగ్ వచ్చేసింది నేను భరించలేక పాపం అది ఆ రోజు ఉండే అది నైట్ రేపటికి ఉండే అలిసింది ఆ నైట్ కి ఏం చేసి పడేసింది దాన్ని ఎందుకంటే పలాని బ్రదర్ వచ్చింది పలాని వ్యక్తి వచ్చాడు అది చాలా తప్పు నా దృష్టిలో నేను అచ్చి ఏం తప్పు ఉంది పాపం సేవకుడు కదా సేవకుడు బాబుల్ బైబుల్ వాక్యం ఇది పనివాడు జీతానికి పాత్రుడు వారి వాక్యం కరెక్టే ఏ జీతం గురించి మాట్లాడుతున్నావు ఆయన తిరిగి జీతం గురించి మాట్లాడుతున్నావా లేక నువ్వు కష్టపడి శారీరకంగా సంపాదించే జీతం గురించి మాట్లాడుతున్నావా అంతవరకు దాన్ని ప్రకృతి సహజంగా తీసుకుంటారు వ్యాక్యాలను కానీ ఆయన తిరిగి ప్రతి ఒడికి జీతం ఇస్తాడు ఆ జీతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతి పనివాడు జీతానికి పాత్రలున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడి పని చేస్తున్నావో నన్ను తగిన ప్రతిఫలం ఆయన ఇస్తారు తిరిగి వచ్చినప్పుడు మన నమ్మకం మంచి దాసరా అని కూడా ఇస్తాడు జీతంతో పాటు వాటి గురించి ఒక దిక్కు ఆదివారం అవి కానీ నువ్వు నీ దివ్య సామర్థిక ఇష్టపడి కొంత వేరే సేవకులతో పాటు నేను పోతాను పోను కాదు రకరకాల అందరు అందరితో పాటు కలిసి సేవ చేస్తాంటని కొంత జాగ్రత్తగా ఎందుకంటే వాళ్ళ పులుపు మనకు కదలదు వాళ్ళు చెప్తున్నారంటే అంత పులుపు అది వాడు పైన కూర్చుంటాడు నేనేమో కింద కూర్చుంటా సేవకు పిలిచినా కానీ ఎవరైనా కుటుంబాన్ని నేను కావాలని కిందనే కూర్చుంటా కావాలని ఆ సేవకుడు పైన కూర్చుంటాడు కూర్చొని నన్ను లేపుతాడు పైకి నువ్వు కింద కూర్చున్నా నాతో పాటు పైకి రాంటాడు లేదు నాకు ఇక్కడే మంచిగా ఉంటుంది అని ఎందుకంటే మనం ప్రతిసారి మనుషులకి భారంగా ఉంటున్నాం పవన్ అంటాడు మనం నేను ఎవరికి కూడా భారంగా లేనంటాడు ఆయన సేవ జీవితం నేను ఎవరికి కూడా భారంగా లేనంటాడు మనం ఎక్కడ కూడా ఎవరికి భారంగా ఉండదు ఎందుకంటే వాళ్ళ సేవ జీవితం అంతా అదే అపోస్తల ఎవరి పైసలు తీసుకోలే సేవకి ఎవరైనా ఇస్తే అది సేవకే వాడిందరు కానీ ఎవరినైనా చేయడాక అడగలేదు వాళ్ళు ఈ విషయాలు మనం ఎన్నో చూస్తాం ఇక్కడ వాక్యంలో కాబట్టి ఇది మనకి చాలా ముఖ్యం మనం ఎవరిని కూడా కష్టపెట్టద్దు సేవలో మరి విశేషంగా స్పెషల్ గా చెప్పాలా మనుషులే బ్రదర్ మీరు మా ఇంటికి ప్రేరకు రా అంటే ఒక కండిషన్ మీద వస్తాను మీ ఇంటికి మీరు స్పెషల్ గా నా ఏం వండొద్దు వండితే నేను మీరు వండినట్టే నేను లేచిపోతాను ప్రేరీ చేసేసి నుంచి వెళ్ళిపోతా అని చెప్పాలా ఆ అటువంటి సేవకులు కవాలా ఈరోజు పపవాళ్ళు పేదవాళ్ళు ఒకసారి వాడు నీ కొడుకు బిర్యానీ వానికి నాలుగు రోజులు నాలుగు పూటలు అన్నం పోతుంది అది ఎప్పుడు అర్థం చేసుకోము మనం మనం పోయేది ఎప్పుడు పేదవాళ్ళు ఇళ్ళలేకపోతాం ఎక్కడ పోయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వానికి బాధకరంగా బా కష్టపెట్టే వాళ్ళు ఉండదు ఎందుకంటే నీ ప్రభావం ఒకరికీ చూస్తూ ఉంటాడు నేను నీ ప్రవర్తన నువ్వు ఏదో ఆదివారం పుట్ట ప్రసంగాలు చేస్తూ ఉంటావు కానీ నీ ప్రవర్తన ఆయన దృష్టిలో అధికరంగా లేదు నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి లోపడి ఉండమని వాక్యం హెచ్చరిస్తుంది మరి మనం ఆ రీతి ఉండకపోతే ఆయన ఈ రోజు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు అది మనం గ్రహించాలి ఈరోజు ఇవన్నీ మనకి హెచ్చరికలు లాగా ఉన్నాయి కానీ మాటను వాటిని తూసేసి మనము యనావిధి కాలంగా జీవిస్తున్నాము మనం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎట్లు మనకి మన జీతాన్ని మనకి కొలితే మనం బ్రహ్మని మోసగిస్తున్నామేమో లేక మనం కూడా దొంగలమవుతున్నామేమో అందుకే పౌలు ఆయన సేవలో అంటాడు నేను ఎవని ఎవరికి భారంగా ఉండలేదు ఎవరి నుంచి ఏది ఆశించలేదంటాడు అందుకే ఆయన ప్రతి వాడు తన సొంత కాళ్ళ మీద తాను ఆధారపడాలని కూడా చెప్తాడు వాక్యం ఎవడి భారమా ఎవడి భారము వాడే మోసుకుని వాళ్ళను అని వాక్యం అంటే సేవకుడు కూడా అంతే కదా అది సేవకు గురు వాక్యం ఎవడి భారము వాడే మోసుకోవాలా ఎవడి ఆహారము వాడే పొందుకోవాలా అది నేను చెప్పే నేను అర్థం తీసుకున్న విధానం ఎవడి ఆహారము వాడే సంపాదించుకోవాలా ఎవడి ఖర్చు వాడే భరించుకోవాలా అది విధానం సరే లేని వాడికి సహాయపడాల ఖచ్చితంగా అదే అపోస్ల బోధ అపోస్ల బోధ అంటే ఫస్ట్ పాయింట్ అదే నేను మీకు చూపిస్తాను బోధయే అపోస్ల బోధ అని పాటలు వాడతారు కానీ ఈ వాడు పాటించాడు అపోస్ల బోధలో ఏమున్నాయి పాయింట్స్ లెక్క పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ వాళ్ళు ప్రతి ఇంటా రొట్టె తెచ్చిండ్రు పాయింట్ నెంబర్ వన్ ప్రతి ఇంటింట దేవుని స్థుతించినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు ఐక్యత వెళ్ళిన వాళ్ళు ఏక మనసు వెళ్ళిన వాళ్ళు ఉంది వాక్యం ఏక మనసు అంటే ప్రతి వాక్యపరమైన జీవితంలో ఒకటే మైండ్ కరెక్ట్ గా నడవాలి అందరికి ఒకటే అగ్రిమెంట్ ఉంది సత్యంలో ఈరోజు అట్లా లేదు ప్రతి వాడి వాక్యమే సత్యం వాడి చర్చే సత్యం మా పాస్టర్ చెప్పిందే కరెక్ట్ అని సంబంధించుకుంటారు అంటే ప్రభునే సూట్ చేసినావు అంటే నీ పాస్టర్ ప్రభుకి ప్రత్యామ్నాయంగా ఉన్నాడు రీప్లేస్ చేస్తున్నావు మా పాస్టర్ చెప్పిందే కరెక్ట్ అంటే బైబుల్ చెప్పింది కరెక్ట్ కాదా ప్రభు చెప్పింది కరెక్ట్ కాదా లేదు బ్రదర్ మా బ్రదర్ మా పాస్టర్ బైబుల్ చెప్పిండు చూపించమని ఎక్కడ చెప్పిండో ర్యాప్చర్కల్ బోధకుల గురించి మనం ఎప్పుడూ చాలా కఠినంగా ఉంటాం ఎందుకంటే అది భయంకరమైన పులుపు పరిశైల పులుపు గురించి మాట్లాడతాడు శాస్త్రుల పులుపు గురించి మాట్లాడతాడు ప్రాబు దాని గురించి జాగ్రత్త పడండి సమాప్తిలో కూడా అదే పులుపు గురించి మనం చూస్తున్నాం అనేక ప్రాంతాలలో ఇక్కడ ఉంటేనే మీరు రక్షణ పొందుతారు ఇక్కడ ఉంటే మీరు ఎత్తబడతారు అని చెప్తున్నది అది పులుపు కాదా అంటే నువ్వు పుట్టక బొంతు రక్షింపబడ్డ వాళ్ళ సంగతి ఏంది మా చర్చలో వచ్చి నువ్వు ఆరాధిస్తే నువ్వు రక్షింపబడుతున్నావు చర్చ చెప్తుంది మహమూర్ వాళ్ళు ఇంకొక చర్చ చెప్తాది వరంగల్ ఇంకొక చర్చ చెప్తాది అట్లా రకరకాల సిటీలో పోతే ప్రతి పాస్తే చెప్తున్నాడు మరి మీ చర్చలు పుట్టక ముందు మనుషుల రక్షణకు ఉన్న ఎంతో సమాచారం ముందు పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళు వాళ్ళ సంగీతం అంత నర్థం పైనట అంత భయంకరమైన సేవ జీవిత కాలంలో మనం ఉంటున్నాం మనుషులు అందరూ ఆరితగా అందుకే ఈ యొక్క బైబుల్ బిలీవింగ్ సేవకులు లేకపోయారు ఎవరు చూసినా సమర్థింపులతో యుగ సమాప్తికి క్రైస్తవ జీవితం అంత సమర్థింపు సంబంధించింది స్వేచ్ఛకు సమర్థించింది అంటే ఎటువంటి స్వేచ్ఛ అంటే నీ ఇష్టం నువ్వు ఎట్లానే జీవించవచ్చు కష్టపడాలా శ్రమను అనుభవించాలా తన్ను తాను ఉపేక్షించుకోవాలా అనే బోధ వేయింది ప్రపంచమంతట శ్రమను గుండా వెళ్లాలా అన్న బోధ లేదు దేవుడిని సమృద్ధిగా ఆచరించిన గనక నీకు ప్రమోషన్స్ నీకు ఆస్తులు అంతస్తులు ఇదే బోధ ఎక్కడిసినా ఇదంతా లిబరల్ దీని ఇంగ్లీష్ లో లిబరల్ థియాలజీ అంటారు ఈ రోజు ప్రపంచం అంతటా క్రైస్తవ సంఘాలు లిబరల్ థియాలజీకి బానిసలైతాయి లిబరల్ గా ఉంటే దేవుని వాక్యం నుంచి జ్వరం వెళ్ళిపోవడం దేవుని వాక్కు చేత కట్టుబడాలి కట్టుబడాల్సింది పోయి లిబరేట్ అయిపోతున్నావు లిబరల్ అంటే లిబరేట్ అంటే దీని నుంచి విడిపోతున్నావు అర్థం లిబరల్ థియాలజీ అంటే థియాలజీ అంటే దైవికమైన జ్ఞానానికి సంబంధించిన బోధ లిబరల్ థియాలజీ అంటే దైవికమైన జ్ఞానం నుంచి విడుదల పొందిన అని అర్థం అట్లా తయారైపోయింది క్రైస్తవ జీవితం ప్రపంచం ఎవడి ఇష్టం వచ్చినట్లు ఎవడి ఎవరు తోచిన త్రోవలో వాడు వెళ్ళిపోయి అన్న వాక్యం చూసినాం కొంతకాలం క్రింద ఇక్కడ అందుకే ఫిలిపి రాష్ట్ర పత్రికలో పౌలు ఈ విషయాన్ని హెచ్చరిస్తూ మేము ఎంత ఎంతో ప్రాంతంలో పోయినా ఎవ్వడి సేవకు డబ్బులు అడగలేదు కానీ ఫిలిపీ సంఘం ఒక్కతే డబ్బులు ఇచ్చింది ఎందుకంటే మేము ఎంతో సేవ చేయాల్సి కాబట్టి అన్న విషయాన్ని నాలుగవ అధ్యాయం ఫిలిపి రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం కాబట్టి సంఘము సంఘము సంఘ సేవ చెయ్యాలంటే సంఘాన్ని నడిపించాలంటే డబ్బులు ఖచ్చితంగా అవసరము ఆయన ధన నిధులకి వెళ్ళి తప్పకుండా ఇస్తాడు ఆయన ఎందుకంటే నువ్వు ఆయన సేవ చేస్తున్నావు ఆయన రాజ్య విస్తరణ కోరుకు నువ్వు ప్రయాస పడుతున్నావు ఆయన ఇస్తాడు కానీ ఆయన ఏ రీతికి ద్వారా పంపిస్తాడు అమాంతంగా అక్కడి నుంచి నుంచి పడదు కదా అది సినిమాలలో పడతది అక్కడ నుంచి మూట పడవడం కింద రోడ్ మీద పడవడం అది సినిమాలలో చూపిస్తాడు కానీ బైబుల్లో అట్లా లేదు ఆయన ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపన ఇచ్చి వాళ్ళ ద్వారా వచ్చేటట్లు చేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళందరూ ఏ రీతిగా సేవ చేశారు అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి మరి విశేషంగా కొరితల రాష్ట్ర పత్రిక మనం జ్ఞాపించాడు పాతవి గతించినాయి సమస్తం కృతమైనవి పాతవి గతించినాయి అంటే పాత విధనలవన్నీ దశమభాగములు బలు అర్పణలు ఇవన్నీ పాతవి అవి గతించినాయి సమస్తం కృతమైనవి అన్న విషయాన్ని మనకి ఆ కొరిత రాష్ట్ర పత్రికలో మనం చూపించండి రెండవ అధ్యాయం మూడవ వచ్చిన మూడవ రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో కాబట్టి ఏ రీతిగా దేవుని యొక్క సేవని వాళ్ళు కొనసాగించినట్టే పదిహేనవ వచనం చూడండి ఫిల్పు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నారు చూడండి చూడండి ఏ సంఘం కూడా వీళ్ళకి సేవ సేవకి డబ్బులు ఇవ్వలేదట అంటే కొంత కష్టమేనా ఆయన అంటే అంటే చెప్పే విధంగా చిన్న జాగ్రత్తగా చెప్తున్నాడు అక్కడ ఏ సంఘస్తులు అక్కడ ఎన్ని సంఘాలున్నాయి ఎన్ని రకరకాల సంఘాలు ఇవన్నీ గ్రీసు దేశాలు అక్కడ ఉండే సంఘాలు ఒకప్పుడు ఇప్పుడు లేవు పౌలు సేవ ఆ గ్రీసు ప్రాంతం యూరోప్ యూరోప్ లో సేవ పౌలు మరి మరి విశేషంగా ప్రాణం చూస్తున్న ఆ ఏడు సంగాలు గ్రీస్ దేశంలో ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు లేవు ఆ సంఘాలన్నీ కూలిపై శిథిలం అయిపోయినాయి ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఉండే ఆ సంఘాల శిథిలాలు ఆ దూలాలు అవన్నీ ఉండే పిల్లర్స్ అవన్నీ ఉండే అక్కడ కానీ నైన్టీన్ హండ్రెడ్ అనుకోట ఆ టర్కీ దేశము ఆ ఏరియా కబ్జా చేసుకుంది గ్రీస్ దేశపు భాగం అక్కడ ఈ ఏడు సంఘాలు ఉండే ప్రాణాలు ఉన్న ఏడు సంఘాలు ఉండే అక్కడ ఫిలదెల్ఫియా స్మర్నా సార్దీసు తుయతైరా ఇట్లున్నాయి కదా లవోదకియా ఎఫీసీ ఇవన్నీ అక్కడ ఉండే ఒకప్పుడు 1905, 1910, ఆ టైం వరకు ఉండే ఆ కుటుంబాలన్నింటినీ వాళ్ళు బీజేషన్ తరలించి తడికి అక్కడ బౌండరీ వాళ్ళు కట్టేసుకుంది కట్టేసుకొని వాటి అన్నిటిని కొలగొట్టేసింది ఈ మందిరం లేదు ఎందుకంటే నువ్వు మందిరంకి ప్రభుకి ఇవ్వకుండా అందుకే మందిరాలు కొలగొట్టేస్తారు దేవుడు ఎందుకంటే ఆయనంత చేస్తాడు మందిరం లేకుండా నువ్వు ఏం చేస్తావు చెపండి మందిరం కూలిపోతే ఏం చేస్తారు నీ ఇంట్లో కూర్చొని నీ హృదయాన్ని కుమరిస్తావు ఆయన ఆయన సన్నిధిలో అదే మందిరం అవుతుంది నీవే మందిరం అయిపోతావు ఆయనకి మందిరాలు కూలిపోతాయి యుగ సమర్థిక ఇష్టపడికి ఎందుకంటే మనుషులు మందిరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఫిలిపీ సంఘం ఒకటే ప్రత కాలంలో చూపిస్తుండే గురించి సాక్షిమిస్తుండే పౌలు ఈ మా సేవకు ఇచ్చిండ్రు ఎంత ఇచ్చిండ్రు ఏమి ఇచ్చిన చెప్తాడు అక్కడ ఇచ్చిండ్రు ఇంగ్లీషే మార్గం ఎంత ఇచ్చినది మనం లెక్క ముఖ్యంగా దేవుడు నాకు ఒక విషయం బయలుపరిచింది నేను ఎన్ని ప్రాంతాలలో ఎన్ని గ్రామాలలో పోయి సేవ చేస్తుంటాడు ఎంత మంది తెలుస్తూ ఉంటారు చర్చ తెలుస్తూ ఉంటారు ఎక్కడ ఎక్కడ కానుకలు అక్కడే ఇచ్చేస్తాను నేను హైదరాబాద్ తీసుకురాను హైదరాబాద్ కానుకలు హైదరాబాద్ అనే వాడేస్తాను పేద పాస్టర్లకి లేక పేద వాళ్ళకి ఎవరికన్నా ఆహారం లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను గానీ లేక అనాథాశ్రమంకి ఇచ్చేస్తాం గానీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ ఆంధ్ర దిక్కు కోస్టల్ బెల్ట్ అటు దిగిపోయినప్పుడు ఒక మంచి చర్చ్ కానుకలు మంచి కానుకలు ఇస్తే అక్కడ ఉన్న పేద పాస్తాన్ని పిలిచి స్పెషల్గా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కుటుంబంలో ఆహారం గురించి పండ్లు బాగా కొనిచ్చేసి పిల్లలకి చాకెట్ గురించి చల్లిపోతారు నేను అక్కడి నుంచి ఒక ప్రసెస్ కలను కొన్నిసార్లు అక్కడ పోయినప్పుడు మళ్ళీ ఇంకా ప్రేరేపిస్తారు దేవుడు ఈ కుటుంబానికి ఇంకా అవసరతలు ఉన్నాయి నేను ఇచ్చేసి బాగుంటాడు నేను చూసుకుంటా హైదరాబాద్ ప్రాణానికి ఎంత అవసరం హైదరాబాద్ లో నేను పలాని ప్లేస్లో దిగి ఇంటికోవడానికి ఎంత డబ్బు అవసరమో ఆ లెక్క చూసుకుంటే సరే నువ్వు అనుకోవచ్చు దేవుడు ఇస్తాడు ఏదో రీతిగా దేవుడు తప్పక ఇస్తారు అదేవిధంగా వాళ్ళు ఇవ్వకుండా నడుచుకోవలసి వస్తుంది అంతే తేడా కాబట్టి వాళ్ళంతా వాళ్ళకు అక్కడ ఇచ్చేసి ఎందుకంటే మన నువ్వు ఎప్పుడు పోతావు ఆ ప్రాంతానికి ఎప్పుడు ఉంటావో ఆ టైం పడితే దేవుడిని నడిపించిందేమో నువ్వు తా వాక్యం చెప్పడమే కాదు నువ్వు నీ విశ్వాసాన్ని క్రియల రూపకం కూడా చూపించుకున్నాడు జ్ఞాప ఇదే విశ్వాసం క్రియ రూపం చూపించుకోవడం అంటే అప్పుడే నువ్వు నిజంగా ప్రభు ప్రేమని వాళ్ళలో పంచుకున్నట్టు సిటీకి పాస్టర్స్ ఎంతో పనుల కొరకు ఏవో వస్తుంటారు ఫోన్లు చేస్తుంటారు ఆ టైంలో నువ్వు వాడిని ఫోన్ చేసినట్టే అర్థం ఏంటంటే పాపం అంటే అవసరం ఉంది అన్నమాట కానీ చెప్పలేరు పాస్టర్స్ పూర్లలో పాస్టర్స్ చెప్పలేరు పూర్లలో వాళ్ళ కానుకలు రావు అసలు మరియు విశేషంగా కోస్తల బేటలో కొన్ని ప్రాంతాలున్నాయి అక్కడ నీళ్లుగురు ఉండవు పంటలు ఉండవు ఉద్యోగాలు కంపెనీస్ ఉండవు ఎట్లా బ్రతుకుతున్నారో అసలు అయితే ఏడిపోస్తుంది అక్కడ పోతే చూస్తే కనీసం మనకు హైదరాబాద్ ఆ హోటల్లో పోయి చలనీళ్ళు లాగా వచ్చి మనం గ్లాస్లో వాళ్ళకి అక్కడ నీళ్ళ కొన్ని ప్రాంతాలలో పోతే నేను సరే ఆ రీతిగానే ఉంది తెలంగాణ కూడా కానీ తెలంగాణకి కోసల్ బేట్లో కొన్ని ప్రాంతాలకు తేడా లేదు నా దృష్టిలో అక్కడ ఎంత పేదరికంగా ఉందో ఇక్కడ పేదరికంగా ఉంది అక్కడ నిన్ను సేవకు నడిపించినప్పుడు నువ్వు ఏ రీతి వాళ్ళకి మంచి సమృద్ధిగా ఆహారం పెట్టి రావాలి అందుకే ఇక్కడ జమ చేసుకొని పోయి పైసలని నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో అన్ని జమ చేసుకొని పోయి అక్కడ వాళ్ళకి మంచిగా ఆహారం పెట్టేసి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నీకు ఎంత చేతిని మంచి దేవుని వాక్యాలు ప్రకటించేసి వాళ్ళ మంచి శిష్యులుగా తయారు చేసి వచ్చేసి అది మన మనం ఏర్పరచుకున్న సేవ జీవితం సరే ఎవరో బ్రదర్ మనల్ని స్పాన్సర్ చేస్తే ఆ డబ్బుని తీసుకుని పోయి సేవ చేస్తామని కాదు నేను కష్టపడి నేనే సంపాదించి ఆ డబ్బు తీసుకుని పోయి సేవ చేస్తా అనేదే స్పెషల్ సేవ నా దృష్టిలో ఎవరో స్పాన్సర్షిప్ ఇస్తే నేను పోయి సేవ శ్రమతో కూడిన సేవ కానే కంఫర్టబుల్ సేవ అది నా దృష్టిలో ఎవరన్నా కారు పంపిస్తేనే నేను పోయి చేస్తా అనేది కూడా శ్రమతో కూడిన సేవ కాదు ఎందుకంటే ఇంతకాలం మీరు మీరు శ్రమను అనుభవించిన వారే కరెక్టే కానీ మీ కుటుంబాల కొరకు వస్తుంది నాకు ఇది ఇప్పుడు ప్రభు పది నెలల నుంచి మాట్లాడుతుంది ఈ విషయం క్రైస్తవ జీవితంలో శవం అనుభవిస్తారు గానీ మనుషులందరూ వాళ్ళ కుటుంబంలో శ్రమనుభవిస్తున్నారు భర్త గురించి శ్రమ అనుభవిస్తారు బాల గురించి శ్రమ అనుభవిస్తున్నారు పిల్లల గురించి శ్రమ అనుభవిస్తారు గాని నా గురించి సేవ గురించి ఎవరు శ్రమ అనుభవిస్తున్నారు ఈ విషయం ప్రభు మన తను మాట్లాడుతుంది ఈ బ్రదర్ ఎంత కష్టపడుతుంది బ్రదర్ ఎంత రోగంతో బాధపడుతుంది బ్రదర్ అవును బ్రదర్ మన శరీరం మీద కానీ ప్రభు కూడా కష్టపడిండ ఏ రోజైన క్రైస్తవ జీవితం అరీతి ఉంది యుగ సమాప్తిలో ఎవరు కూడా ప్రభు కొరకు సేవ పడతలేడు శ్రమ పడతలేడు శ్రమ పొందకుండా నువ్వు ఆయన సన్నిధిలో ఎట్లా ఆనందించగలవు నితి ఈ లోకంలో శ్రమ కానీ నీ వ్యక్తిగత జీవితంలో శ్రమ వహిస్తున్నావు కానీ ప్రభు ఆ శ్రమ గురించి మనం ప్రయాసపడుతున్నాం ఇక్కడ మనం ప్రభు కొరకు శ్రమ పడాలా లేదా నాకు రోగం అని నువ్వు అంటున్నావు కానీ నేను ఎప్పుడూ శ్రమ నా కుటుంబం భర్తకి నా భార్యకి నా పిల్లలకి శ్రమ మాకు సరిగా ఏది లేదు మాకు ఉద్యోగం మా పారి వరకు ఉద్యోగం లేదు మా భార్య ఎప్పుడు రోగంతో మా పిల్లలకి స్కూల్లో ఫీజులు లేవు మీ కుటుంబ శ్రమలే అనుభవిస్తాను కానీ ప్రభు కొరకు ఒక్క రోజు కూడా శమ అనుభవించలేదు ఎందుకంటే మీకు ఎవరు చెప్పలే అనుభవించాలని అది ఎంతో గొప్ప భాగ్యం అని పౌన్ ఎంచుకున్నాడు అట్లా నేను ఎంచుకున్నదాన్ని భాగంగా భాగ్యంగా ఈ రోజు అంతా సుఖానుభవానికి అలబడ్డవాడింది క్రైస్తవ జీవితం కంఫర్టబుల్ ఏసీ రూమ్స్ అలా ఆరాధన చేసుకోవాలా తల మీద ఫ్యాన్ ఉండాలా ఆరాధన చేసుకోవాలంటే లైటింగ్ ఉండాలా ఇనఫ్ ఇదంతా సుఖానుభవాన్ని సంభవించింది శ్రమ ఎక్కడ ఉంది కంఫర్టబుల్ చైర్స్ కుషన్ చైర్స్ ఉండాలా మోకాలు ఆ ఫ్యూలో ఒకటి స్టూల్ ఉంటది దాని స్టూల్ కూడా స్పంద్ చేయాలా అంత కంఫర్ట్స్ కి మనము క్రైస్తవ జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నాం ఈ రోజు ఎవడు ఆయన కొరకు శ్రమ కానీ మనం మటుకు సేవలో ప్రభుకురకు శ్రమ అనుభవించాల్సిందే మనం తీర్మానించుకున్నాం గొప్ప జనము సుఖాన్ని ఆశ్రయించింది మనమేమో శ్రమను కేవలం మన ప్రభుకరికే శ్రమ పడతాం నా శరంలో బాధ ఉన్నా దాన్ని పట్టించుకోను ఆనందిస్తాను ఎల్లప్పుడు ఆనందించాను కాబట్టి దెబ్బలు తిన్నా గాయాలైన రోగాలున్నా నేను పవన్ ఆనందిస్తాను సేవల శ్రమ అనుభవిస్తాను అదే తీర్మానించుకోవాల నేను శ్రమ శివలే నా కాళాన్ని నా జీవితాన్ని ముగించాలా అనే తీర్మానించుకోవాల నేను సుఖంగా బెడ్ మీద నా కాళాన్ని ముగించుకోవాలని అనుకోవద్దు చాలా మంది అటేనా బ్రదర్ నాకు ఒకటే కోరిక బ్రదర్ నేను మనించే నేను ఎవరికి భారంగా ఉండదు బ్రదర్ కంఫర్టబుల్ గా సుఖంగా ఏ శ్రమ లేకుండా నా కాళాన్ని ముగించుకోవాలా బ్రదర్ అని ప్రార్థన చేయమంటారు అంటే నేను వృద్ధుల గురించి చికిత్స పరిస్థితి చెప్తలేను వాళ్ళ ఆశ అట్లుంది కానీ బాధ అనిపిస్తుంది ప్రభువు బిడ్డలయ్యుండి ఏ రోజు కూడా ప్రభు కొరకు శ్రమ అనుభవించలేకపోయిన ఒక ఊరికి పోయి శ్రమ లేదే అది చాలా కష్టతరం అవి చెప్పడం ఎందుకంటే మనం ఎవరినో ద్వేషంచి చెప్తున్నాం అనుకుంటాం కానీ మనం వాళ్ళని తరబి చేయాలా వాళ్ళని శిష్యులుగా మార్చాలా శ్రమల గుండా పోయి ఆయన సింహాసనం తిరిగి సంపాదించుకున్నాడు ఆయన తను తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టి సంపూర్ణ మానవునిగా ఈ లోకంలో జన్మించాడు ఆ శిల మీద ఆయన మరణము ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తుంటది ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన తలుచుకుంటే దూతలను రప్పించుకోగలడు అందులో నుంచి ఆయన తలుచుకుంటే ఆ కిందిన వాళ్ళందరినీ ఒక్క క్షణంలో కాల్చివేసే అంత శక్తి గలదు ఆయన గానీ అన్నింటినీ ఓర్చుకున్నాడు ఎందుకు శ్రమను అనుభవించి ఆయన రాజ్యాన్ని తిరిగి పొందుకోవాలా ఆయన సింహాసం తిరిగి పొందుకోవాలా మనం కూడా అయితే శ్రమలు పో శ్రమలు చూడకుండా నువ్వు ఓ విషయం నాకు ఒక రెండు వారుల క్రితం ప్రభు జ్ఞాపకం చేసి నువ్వు ఈ లోకంలో ఆనందిస్తే ఆ లోకంలో ఆనందం పొందుకోలేవు ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తే ఆ లోకంలో ఆనందం పొందుకున్నాడు దీనికి సంబంధించిన వాక్యం ఎక్కడుంది పేదవాడు లాసరు పేదవాడు లాసరు ధనవంతుడు గురించి చెప్పినప్పుడు ఆ విషయం జ్ఞాపకం చేశాడు పేదవాడు ఈ లోకంలో శ్రమను అనుభవించినాడు ధనవంతుడు ఆనందించాడు తర్వాత ఏమైంది ప్రాణం వెచ్చిపెట్టాక పేదవాడు అబ్రాబ్రహ్మరా ఆనందిస్తాడు అక్కడ ధనవంతుడు నితి నరకంలో కాల్తా ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో నువ్వు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని వ్యక్తిగత సంతోషం ఇది చాలా కష్టకరమైన విషయం నేను కంఫర్టబుల్ నేను సంతోషం ఉండాలా ఈ లోకంలో అనుకునేది దైనికమైన జ్ఞానం కాదు దేవుని సేవకు విరుద్ధమని ఇతరుల బాగోగులు ఆలోచించడమే దేవుని సేవకు సంబంధించిన విషయం ఇతరుల భాగంలో ఆలోచించేవాడు వ్యక్తిగత సంతోషాన్ని ధృవీకరించుకుంటాడు నిన్ను తృణీకరి తను తాను ఉపేక్షించుకునేవాడు అనే వాక్యం తను తాను ఉపేక్షించుకుని తన శివును ఎత్తుకొని మోసుకొని పోయిన అంటే కష్టాలు అనుభవించేవాడే నా పాత్రుడు కాబట్టి ఈ సేవ జీవితము అనేది చాలా కష్టంతో కూడింది డబ్బులతో కూడింది కరెక్టే కానీ డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వం ఎందుకంటే అనేక డబ్బులు లేకుండానే పనులు అవుతూ ప్రేరేపణ కలిగితే కొన్నిసారి డబ్బులు అవసరం ఎందుకంటే ఆహారం కూడా డబ్బులు అవసరం అందరికి పంచి పెట్టాలంటే అవసరం కాబట్టి అపోస్ల బోధలో ఆ రీతిగా ఉండే వాళ్ళు ఏం చేసిండ్రో చూడడం సరికొంచెం వాక్యాన్ని ముగిస్తాను అపోస్త కార్యము నలభై నాలుగో వర్షంలో చూడండి సేవ జీవితంలో అపోస్ల బోధలో ఉండే వాళ్ళు ఏ రీతిగా ఉండాలనేది ముఖ్యంగా ఈ ధనానికి సంబంధించిన విషయాలు డబ్బులకు సంబంధించిన విషయాలు విశ్వసించ విశ్వసించిన వార అందరినీ అంతేనా నలభై నాలుగవ రెండవ అధ్యాయము నలభై నాలుగో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినది అంత సమష్టిగా ఉంచుకొని ఇది కొంత కష్టమే దీన్ని పాటించడం కానీ మనుషులకు అసాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఎదిగూ లేదు విశ్వసించిన వారు అంటే రక్షింపబడ్డే ప్రభునందు విశ్వసించిన వాళ్ళు ఎట్లున్నారన్నది వాళ్ళకు కలిగిన దాంట్లో ఎట్లున్నారనే విషయం వ్యాఖ్యిస్తున్నాడు ఎట్లున్నారంట సమష్టిగా అంటే సమష్టిగా అంటే సమానంగా కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి రెండు విషయాలు ఒకటేమో సమానంగా రెండవది సమష్టిగా సమానంగా అంటే ఈక్వల్ గా హండ్రెడ్ రూపీస్ ఉంటే పది మందికి పది పది రూపాయలు ఇవ్వడం అది ఈక్వల్ సమష్టిగా అంటే ఎవరికి ఎక్కువ అవసరమో వానికి ఎక్కువ ఎవరికి తక్కువ అవసరమో వానికి తక్కువ అది సమష్టిగా దాన్ని ఇంగ్లీష్ లో ఈక్విటీ అంటారు సమంగా పంచడం అనే ఇంగ్లీష్ లో ఈక్వాలిటీ అంటారు కాబట్టివ దృష్టిలో డబ్బు విషయంలో ముఖ్యంగా ఎవరికి అవసరం ఎవరికి ఎక్కువ అవసరమో వానికి ఎక్కువ ఎవరికి తక్కువ అవసరమో వానికి తక్కువ సరే విశ్వాసం అట్లా ఉండాలా కానీ ఈ విశ్వాసం నాకు ఎక్కువనే అవసరం లేదని అంటారు విశ్వాసం ఎందుకంటారు మీకు తెలుసు అంటే వాడు నిజంగా విశ్వాసం కాదన్నట్టు నువ్వు సమస్యకి ఒక కేక్ ఉంటుంది కేక్ పోస్తావు ఎవరు ఆకలి ఎక్కువ ఉంటే వాటి ఆకలి ఎక్కువ ఎక్కువ పీస్ ఇస్తావు తక్కువ ఉన్న వానికి తక్కువ ఇస్తావు అది సమష్టికి ఉండమని తక్కువ ఆకలినవాడు ఏం చేయాలంటే నాకు తక్కువే ఉంది గదర్ నాకు చిన్నదేమండి పాపం అతనికి ఎక్కువ ఉంది గదర్ అతనికి ఎక్కువ అని చెప్తాడు వాడు నిజమైన విశ్వాసి వాడికి తక్కువ ఆకలి నాకు ఎక్కువ పీస్ కావాలంటే వాడిని వాడి విశ్వాసం నుంచి వాడు తొలిపోతున్నాడు అన్న విషయాన్ని పొద్దుతే చెప్పాలంటే ఏషవ్ గుణగణం పొద్దుకుంటాడు విషయం అది స్టార్టింగ్ పాయింట్ ఏషావ్ గుణం స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి ఇంకా వాడు విపరీతమైన ఆహార ఆసక్తి కలిగిన వాడు అధికంగా తినకుండా వాక్యం పాతని అధికంగా తినకూడదని ఉంది దాని తర్వాత ఆహారం చూసినప్పుడు నీ గొంతుకి కట్టి ఉంచుకోవడం అని కూడా ఉంది అంటే ఎక్కువగా తినద్దు జాగ్రత్త ఎందుకంటే అధికంగా తినడం వల్ల నువ్వు నీ విషయం అక్కడ మనకు జ్ఞాపకం కాబట్టి అపోస్ల బోధలో సమష్టిగా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళంతా తీసుకొచ్చి దాన్ని వాళ్ళు సమష్టిగా పంచిపెట్టినారు పేదవాడికి అవసరం ఉంటే వానికి సరే పాప వాడికి పిల్లలు ఉన్నారు వాళ్ళు స్కూల్కి పంపించారు స్కూల్ ఫీజులకి కొంత ఎక్కువ ఇస్తున్నావు డబ్బు వాడికి అవసరం లేని వానికి తక్కువ ఇస్తున్నావు వానికి నాకు ఇంతే అవసరం అంటే అంతే ఇస్తున్నావు అది విశ్వాసంలో ఉన్న సేవ జీవితం వాళ్ళు ఆ రీతిగా జీవించారు అదే రీతిగా ఇంకా కొన్ని వాక్యాన్ని నేను రాసుకున్నాను వాళ్ళు ముఖ్యంగా మన ప్రభు ఏం చెప్పింది ఈ విషయం అనేది మత్య సువార్త ఆరవ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపనం చూడండి మత్య సువార్త ఆరవ అధ్యాయము చూడండి చదవండి ఇరవై మతయ సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ అందువలన నేను మీతో చెప్పినేమనగా ఏమి తిందుమో ఏమీ త్రాగుమో అని మీ ప్రాణమును గూర్చి ఆయనను ఏమీ ధరించదుమో అని మీ దేవులను గూర్చి ఆయనను చింతించకడి ఈ మూడు విషయంలో మనం ఈ మూడు విషయాలను మనం చింతించద్దు ఏమి తినాలనేది ఏమి త్రాగాలనేది దాని తర్వాత ఏమి ధరించాలనేది ఈ మూడే కదా ముఖ్యం వీటి గురించి చింతించద్దు సరే వ్యక్తిగతంగా మనం వీటి గురించి చింతించదు ఎందుకంటే ఇంగ్లీష్ లో పర్సనల్ హ్యాపీనెస్ అంటే వ్యక్తిగతంగా సంతోషం మనం సంతోషించాలి మన జీవితం సంతోషంగా ఉండాలంటే మూడు విషయాలలో తినాలా త్రాగాల సుఖించడం ఇది ధరించుకోవడం ఇవి మనల్ని సంతోషపరుస్తా కాబట్టి మనం సంతోషపరచాలనుకుంటే మళ్ళీ నిన్ను నిన్ను ప్రేమించుకోవాలని పొరుగు వాళ్ళని ప్రేమించబడదు అట్లనే కూడా ఏం తినాలా ఏం త్రాగాల ఏం ధరించుకోవాలి మనం వాడు కూడా కదా ఏది ఉత్తమమైందన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు చూడండి ఆహారము కంటే ప్రాణములు వస్త్రము కంటే దేహములు గొప్పవి కావా ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా సరే ఆహారమే ప్రాణం కొరకు తింటాం అంటారు చాలా మంది ఇంగ్లీష్లో టు లి అంట అంటే నువ్వు బ్రతకాలంటే ఆహారం కావాలా కానీ ఇక్కడ ఏమంటుంది ఆహారం కంటే ప్రాణం గొప్పది అంటున్నాడు ఇదే ఈ విషయం బాగా తెలుసుకోండి ఈ లోకపు గుణగణం ఈ లోకపు తెలివి ఏంటంటే నువ్వు తింటేనే బ్రతకుతావు జీవిస్తావు నీ శరీరానికి బలం రావాలి నువ్వు బ్రతకాలంటే తినాలంటావు కానీ ఈ వాక్యం ఏమి ఆహారం కంటే జీవం గొప్పది అంటే నువ్వు ఆహారం తిన్నా జీవం కాదు నీకు అంటే ఆహారం అనేది ఈ లోకాతీతం అయింది జీవిం అనేది ఆ సంబంధించింది ఈ లోకమైన ఆహారాన్ని ప్రాధాన్యతే ఆ జీవం బొగ్గొట్టుకుంటావు నువ్వు అనేది అక్కడ జ్ఞాపనం చేస్తుండ్రు కాబట్టి దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటాడు ఇదంతా సేవ జీవితం కి కదా మనం ఏదో చూస్తుంది బాఖీ గ్రంథంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆత్మీయమైన సత్యాలని ధృవీకరించి శారీరకంగా వాటిని స్వీకరించినారు అంత తారుమారు చేసుకున్నారు విషయాన్ని ఇక్కడ జ్ఞాపనం చేస్తున్నాడు సరే ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి సేవలో వాళ్ళు పౌలు ఏ సేవ చేశారు ఈ రీతిగా కానుకలని సేవలే వాణిండి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చూడండి రెండు రెండు వాక్యాలు మీరు చూసుకోండి తర్వాత తర్వాత నేను వ్యాఖ్యాన్ని మొదటి కొనుగోలు రాష్ట్ర పత్రిక అధ్యాయము పదకొండు పన్నెండు చదివిన త్వరగా మొదటి కొనుగోలు రాష్ట్ర పత్రిక అధ్యాయము పదకొండవ వచనము నుంచి పదకొండు పన్నెండు వచనాల రెండు అంతేనా అంతే కరెక్టే శారీరకమైన ఫలము అంటే డబ్బుకు సంబంధించిన విషయాలు మాట్లాడుతాడు అవి చాలా అవి అవి మాకేం ముఖ్యం కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసాం అలా సరే చదువు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన సంబంధమైన ఫలములు కోసుకున్నట కోసుకుంటా గొప్పకారం కాదు అంటాడు అంటే వాటికి మేము ఇంపార్టెన్స్ ఇవ్వము అంటాడు మీరు ఏదో ఇస్తారు కరెక్టే గానీ వాటిని మేము ఆశిస్తలేము ఆయన ముందటి నుంచి హెచ్చరించుకుంటాడు తన్ను తాను నేను దీనికి డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని అందుకే డేరలు ఈ విషయం మీరు నేను చూపించాను మీకు పౌన్లో డేరలు కొట్టుకొని ఆ ఆ కొట్ ఆ డేరలు అన్నీ అంటే ఆ రోజుల్లో టెంట్లు టెంట్ల కింద ఉండేట మనుషులు ఆ టెంట్లు కట్పేట్లు కట్టేసుకొని పోతుంటారు ఊళ్ళో ఎక్కడ పోతే టెంట్ వేసుకుంటారు అక్కడే ఉంటారు పని బిజినెస్ చేసుకుంటారు మళ్ళా అన్న పండు పుట్టారు తెల్లవారు మళ్ళీ లేచి టెంట్గా కట్టేసుకొని బిజినెస్ అయితే తిరిగి వాళ్ళ దేశ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు అది విధానం టెంట్స్ కట్టేవాడు అయినా పౌలు ఉన్నప్పుడు ఆ టెంట్స్ కట్టి సరే ఆయన రాజు దగ్గర ఒక సైనాధిపతి సైనికుల్లాగా ఉన్నాడు మంచి జ్ఞానం గలవాడు అయినా కాని వాటి అన్నింటిని సేవలకు వచ్చినాక టెంట్స్ కుట్టుకున్నాడు టెంట్స్ కుట్టుకొని ఆ టెంట్స్ అమ్మి ఆ డబ్బు దాంతో సేవ చేసి ఎందుకంటే ఆయనకు తెలుసు భవిష్యత్తులో క్రైస్తవ సంఘము స్థాపించబడబోతున్నప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళకి ఈ విధానాలు నేర్పాల లేకపోతే వాళ్ళు తిరిగి మళ్ళా పాత నిర్బంధన ఆచారాలు పాటిస్తారు మొత్తం తారమారైపోతుంది ఇంత ప్రయాసం అందుకే గలతీ రాష్ట్రపత్రికలు అందిస్తారు ఓ అవివేకుల గలతలరా మిమ్మల్ని ఎవరు మోసగించండి అంటాడు మిమ్మల్ని ఎవరు భ్రమపరిచిండి అంటాడు మీరు మోసపోయారు గలతీ సంఘమా అంటున్నాడు అక్కడ మిమ్మల్ని ఎవరు భ్రమపరిచిండు మిమ్మల్ని ఎవరు మోసగించిండ్రు అని ఆయన బాధపడతాడు రాస్తాడు గలత్ రాష్ట్రపత్రికలు సంఘాలు అన్ని మోసపోతున్నాయి ఇవే సమాంతకు ఇష్టపడక విషయాన్ని ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళా నీర కేంద్రీకి వెళ్ళిపోయినా ధర్మశాస్త్రీకి వెళ్లిపోయినా దళతీ సంఘం క్లుప్తంగా తిమోతికి కూడా హెచ్చరిస్తాడు పావులు చూడండి మొదటి తిమోతి రాష్ట్ర పత్రిక అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో తిమోతి యవనస్తుడు సేవకుడు తిమోతికి హెచ్చరిస్తాడు పావులు వృద్ధాప్యంలో ఎట్ల ఎట్లా సేవ చేయాలని అయినా మొదటి తిమోతి రాష్ట్ర పత్రిక అధ్యాయము పద్దెనిమిదవ వర్షం ఇందుకు నూర్చడి ఎద్దు ూతికి చికము వేయకము అని లేఖనం చెప్పినది తర్వాత మరియు పనివాడు తన జీతం నాకు పాత్రుడు అటు నువ్వు బ్రతకాలంటే నీకు జీతం అవసరం ఎంత నువ్వు సేవకు వాడుతున్నావు ఎంత నీ కుటుంబం కొరకు వాడుతున్నావు ఆ విషయం అది బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది నీకు ఇంకా వేరే ఇన్కం లేదు కదా ఓ ఇతట్ట రాదు నీకు ధరలు కుట్టడానికి రాదు నీకు చేపలవడానికి అసలే రాదు నువ్వు ఇంకా ఏ పన్ను చేయలేవు ఒక పాస్టర్ అంటే వాడు వాక్యం చెప్పేట్టు వానికి ఇంకా వేరే ఏ స్కిల్స్ ఉండవు నేను దానికి కొంత కఠినంగా చెప్తాను ఎందుకంటే నువ్వు స్కిల్స్ సంపాదించుకోవాలా స్కిల్స్ అంటే ఉపాధి నీ జీవనోపాధికి కావాల్సిన ఆ యొక్క నేర్పరితనం అవసరం స్కిల్స్ లేకుండా నువ్వు ప్రతిక్షణం వాళ్ళనే నువ్వు బాధారపడుతున్నావు అది అది కష్టం అది తప్ప అని చెప్తాను నా విషయం నేను నేను అట్లా అర్థం ఎందుకంటే ఎవడి కాలం మీద ఎవడి భారాన్ని వాడే మోసుకోవాలన్నప్పుడు నువ్వు నువ్వు సరే నువ్వు పని వాడిని జీతానికి పాతడు అది ప్రకృతి సహజంగా చెప్పుకోవడం వాక్యం అని చాలా మంది అది నా దృష్టిలో కాదు నీకు ఏదో ఒక స్కిల్ ఉండాలి అందుకే నువ్వు చదువుకోవాలా ఏ పని ఏ చదువు అవ్వకుంటే వీడు పాసర్ అవుతాడు అనేది ఒక అది తప్పు నువ్వు హైలీ క్వాలిఫైడ్ ఉండి పాసర్ కావాలా నా దృష్టిలో హైలీ క్వాలిఫైడ్ అయ్యి ఉండి దేవుని సేవకుండా అయ్యి ఉండి పొజిషన్ సంపాదించుకోవాలా అప్పుడు నువ్వు నీ యొక్క సాక్ష్యాన్ని ఇంకా బలంగా చూపించుకోగలవు మనుషులకు నీకు ఒక స్కిల్ లేకుండా నువ్వు మీకు ఒక ఉద్యమం లేకుండా నువ్వు పబ్లిక్కి ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వగలవు ఎట్లా ఎదుర్కోవాలి బ్రదర్ ఇంటర్వ్యూస్ అట్లా ఎదుర్కోవాలి ఇంటర్వ్యూస్ అంటే నువ్వే ఎదుర్కోకపోతు లైఫ్ లో వాళ్ళని ఎట్లా నువ్వు తరబితు చేస్తావు నువ్వే సరిగా చదువుకోకపోతే టెన్త్ క్లాస్ ఎట్లా పాస్ కావాలా ఎట్లా ట్యూషన్ తీసుకోవాలా ఎట్లా నేర్చుకోవాలా ఎట్లా ఎగ్జామ్స్ రాయాలి నువ్వు వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ ఇస్తావు ఈరోజు చాలా కష్టతరంగా దిగింది సంఘాలలో మనుషుల యొక్క అక్కర్లు ఎట్లా ఉన్నాయంటే పాస్టర్లు వాటిని అర్థం తీసుకునే స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఏ లేదు యోనస్తులకి మార్గం చూపించాలా ఏ కెరియర్ నువ్వు సంపాదించుకోవాలా ఏ కెరియర్ పోతే ఏ ఉద్యోగాలు నీకు ఫిట్ అయితాయి నీ చదువు నువ్వు ఏ చదువు చదివితే ఎటువంటి జాబ్స్ వస్తాయి ఈ జ్ఞానం ఎక్కడ ఉంది సంఘాలలో యోనస్తులు నిరుత్సాహపడిపోతున్నారు ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఈరోజు పాస్టర్లేమో ఆ జ్ఞానం లేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వాడిని చదువే రాదు వాళ్ళు చదువు కాబట్టి వాళ్ళు పాస్ అయ్యి తర్వాత ఏంటంటే నాకు చదువు ఎదుగురాలేదంటే దేవుని దేవుని చిత్తము నేను సేవ చేయాలి అందుకే నాకు చదువు అని దేవుని నేరం మోపుతా ఉంటారు ఎన్ని కేసులు చూస్తలేం నేను మన ఈ కేసులు అన్ని ఇప్పుడు కాదు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నేను చూస్తున్నా కేసులు ఫుల్ టైం సేవ కూడా వచ్చిండవు బ్రదర్ ఇంతగా నేను ఎన్ని కష్టాలు అసలు తిన్నీ కూడా తిన్నుట్టలేదు బ్రదర్ ఇది దేవుని చిత్తం కాదేమో సేవ చేయడం అందుకే నేను సేవ మానేస్తున్నా బ్రదర్ అని ఆటో దొక్కడు ఒక కేసు కాదు రెండు కేసులు కాదు ఆటో నొకితే ఆ సంపాదించిన ఆటో అంతా ప్రతి దాని రిపేర్స్ కి పెట్రోల్ తాగేస్తుంది అదే పోతుంది ఇంటికి పైసలు వచ్చి బ్రదర్ ఎంత కష్టపడుతున్నా ఈ ఆటో ఎంత కష్టపడుతున్న సంపాదన బ్రదర్ కానీ అంత ఆటోకే పోతుంది బ్రదర్ అంటే దేవుని దృష్టిలో నేను ఆటోని నడిపించద్దేమో నేను ఫుల్ టైం సేవకు అన్ని నువ్వే సమర్థించుకుంటావా ఎన్ని కేసులు ఒకటిగానే ఉండగా ఎన్ని కేసులో బ్రదర్ నేను ఏ పని చేసినా ఫెయిల్ అవుతున్నాను దేవుడిని సేవకి ఏర్పరచుకున్నావు అందుకే నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని నువ్వు అడ్వాయిస్ ఇస్తున్నావు పిచ్చం నేను అన్ని మోసత్ఫూరితమైన జీవితం నువ్వు చేయి ప్రతి దాంట్లో విజయం పొందాలా విజయం పొందకుండా నువ్వు ఆయన కొరకు సాక్ష్యం లేవు నీకు సాక్ష్యం లేకుండా నువ్వు సేవ ఏమని చెప్తావు ఏమని వాక్యం చెప్తావు నా కష్టాలు ఉన్నప్పుడు నాకు విజయం ఇచ్చిన దేవుడిని చెప్పలేవు నా కష్టాలు ఉన్నప్పుడు నేను ఫెయిల్ అందుకే సేవ కోసం చెప్తావు అదేమన్నా సాక్ష్యమా అట్లా తయారైతే క్రైస్తవ జీవితం కానీ పౌరులు మటుకు ఆయన నిర్మించలే ఆయన ఎంతో డబ్బు గలవాడు ఆ అధిపతి ప్రధాన అధిపతి పౌరుకి కట్టలు కట్టలు డబ్బులు ఇచ్చాడు కానీ సేవలో కట్టలు కట్టలు డబ్బులు లేవు ఆయనకి ఆయన కానీ ఆయన చేసినట్టు సేవ సృష్టిలో ఎంటైర్ యూరోప్ ఈ రోజు క్రైస్తవ సంఘంగా మారింది పెద్ద ఖండం కదా అది అనేది పెద్ద ఖండం అంత పెద్ద ఖండము క్రైస్తవ ఖండంగా మారడానికి ఆయన సేవ కృషినే ఆయన చేసినట్టు సేవ పేద కూడా ఆయన చేసినట్లు సేవ ఏ శిష్యుడు కూడా చేయలే అంత ప్రయాసంతో కష్టపడి సేవ చేసిండు ఆయన సరే తోమ మన దేశంలో చనిపోయాడు ఆయన ఒక శిష్యుడు లోకం ఈ దేశం గురించి చనిపోయాడు ఆయన కష్టపడి కరెక్ట్ కానీ పౌలు పడినంత కష్టం ఆయన రాసిన ఆయన కృత నిబం మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆయన కదా కృత నిబం ప్రతి పత్రిక అనరాసిందే కదా ఆయన అంతగా కష్టపడి సేవ చేసిన వాడు మరి అంత కష్టపడి సేవ చేస్తాడు మన ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే అందరికంటే కష్టపడి అందరికంటే ఎక్కువ సేవ చేస్తావాడు ఎక్కువ డబ్బు ఉంటేనే ఎక్కువ సేవ చేస్తామంటే రాంగ్ అండర్స్టాండింగ్ ఈ రోజుల్లో మంచులకు ఇటువంటి అన్నీ ఉంటాయి చూడండి ఈ విషయాలు మనం జాగ్రత్తగా నీకు దేవుడు ప్రేరేపణిస్తే బైబుల్ కాలేజ్ స్టార్ట్ చేయాలనేసి చేసుకో కరెక్టే బట్ నీకు స్కిల్స్ లేకుండా మనీ డబ్బులు దేవుని సేవ కొరకు ఎట్లా ఆర్జించాలన్న జ్ఞానం లేకపోతే మటు చాలా కష్టం ఎవడో ఇస్తాడంటే అది ఎంతో లేట్ అవుతుంది చాలా లేట్ అవుతుంది ఎవరో ఇవ్వాలంటే చాలా లేట్ అవుతుంది ఎవరో ఫారినర్ వచ్చిస్తారంటే వాడెందుకు ఇవ్వాలి వాళ్ళ దేశంలో వాడించుకుంటాడు నా అండర్స్టాండింగ్ అది ఎవరి దేశంలో వాడించుకోవాలా నీ దేశంలో నువ్వేసుకోవాలి దేశంలో డబ్బులు లేవు అని బట్ నీకు ఆ స్కిల్ లేదు డబ్బులు సంపాదించే స్కిల్ లేదు సేవకురకు డబ్బులు సంపాదించాలా పౌరులు ఎగ్జాంపుల్ మనకి నీకు ఆ స్కిల్స్ అవసరం అందుకే ఎక్కడ ఆ స్కిల్స్ నేర్పుతారు ఫ్రీగా మన గవర్నమెంట్ నేర్తది రకరకాల స్కిల్ నేర్తది మన ప్రభు కార్పొరేటర్ నేర్చుకోలేదా నేర్చుకోలేదా వాడరంగి పని నేర్చుకోవాలా వాళ్ళకి తప్పే ముందు నేర్చుకోవడంలో అట్లాంటి పనులు నేర్చుకోవాలి మనం సోమరి చివలతో పోయి నేర్చుకోవడం ఎందుకు హెచ్చరించింది అంటే అది అర్థం చేసుకోవాలా ఇవి సమాప్తిలో నువ్వు సేవకునివి మనుషులకి మాదిరి ఉండాలి వేరే పాస్టాస్ నేను చూసి మీరు పాస్తారంటే అంటే ఇట్లా ఉండాలి ప్రతిసారి ఎవరి మీద వాని మీద ఆరోపణ జీవితం కాదు ఎందుకంటే దశమ భాగంలో సంబంధించిన బోధం మనం ధ్యానిస్తున్నాము అది ఇవ్వడము శాపమే పాపమే పుచ్చుకోవడం కూడా పాపమే ఈ రీతిగా క్రైస్తవ సంఘం అంతా శాపంలో జీవిస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతున్నారు ఈ యొక్క వాక్యాన్ని మనం ఇంకా కొంతకాలం ధ్యానించాల్సి వస్తుందేమో వచ్చే వరం వరకు మనం మనకి దిన దాన్ని రోజుకి ప్రార్థనా పూర్వకంగా వీటిని మనం తిరిగి ధ్యానించాలా ఇది ఖచ్చితంగా ప్రవ్వల కలిగిందా లేదా అనేది తెలుసుకోవడం నీ బాధ్యత అదే రీతిగా జీవించిన మనం అపుష్ట కళలో చూస్తాం తెసలోనికల కంటే గనులు వీళ్ళు ఎందుకంటే వచ్చినవాడు తీసుకొచ్చిన వాక్యము దేవుని వాక్యమా కాదా అని వాళ్ళు పరిశీలించి స్వీకరించిన వాక్యాన్ని మన జీవితాల కూడా అంతే మీరు వింటున్నారు కానీ ఇది పరం వల్ల కలిగిందా పరిశీలించే బాధ్యత మీది పరిశీలించి దాన్ని స్వీకరించి ఒకవేళ మీ మీరు కూడా పరిశోధన పొందుకున్న వాళ్ళు కాబట్టి మీరు వివేచన వారాలు పొందుకున్న వాళ్ళు కాబట్టి వీటిని గ్రహించి అవలంబించుకోండి మీ జీవితాలలో ప్రేమతో అనేకులకు వీటిని ప్రకటించండి ఎందుకంటే వీటిని భరించలేరు సహించలేరు క్రైస్తవ సంఘాలు సహించలేవు పాస్టర్స్ మరి విశేషంగా మేము సహించలేరు మీ స్నేహితులు మీ నుంచి విడిపోతారు బైబుల్ చెప్తుంది స్నేహితులు నమ్ముకోవద్దు ఒకడే స్నేహితుడు మనకి మన ప్రవ్వే కానీ ఈ లోకంలో మీకు అవసరం మనుషుల అవసరం సంబంధాలు అవసరం నీతి సత్యాన్ని ప్రకటించాలంటే రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అందుకే చెడుగొట్టుకోవద్దు మనం స్నేహిత స్నేహాన్ని సంబంధాలను చెడగొట్టుకోవద్దు మన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళు తన ప్రేమగానే ఉండాలి ఎందుకంటే ఒక అవకాశం వానికి సువార్త ప్రకటించడం కోరు కాబట్టి ఎవరు తను కొట్టడానికి కొట్టాడద్దు కొట్టాడని మనం తర్వాత వాంటరిపై మనం మాట్లాడాలి హలో బ్రదర్ హవర్ యూ అని మాట్లాడడం మనం అటువంటి సేవ కాలంలో మనం ఉంటున్నాం ప్రభు ఈ యొక్క వాక్యాన్ని దీవించినగాక ప్రార్థిస్తాం పరిశుద్ధి రఘుతా అండి ఏసా మీకు వందలు మీరు పరిశుద్ధులైనా కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా మా ప్రవర్తనలో మా తలంపులో మా శరీరంలో మా గడవడిలో మా జీవన విధానంలో ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా మీ కొరకు మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా మిమ్మల్ని మహిమ పరిచే బిడ్డలుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి కష్టం నష్టం మీరు ఇబ్బందుల నుంచి మాకు అందరికి బిడున దయచేయండి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా తయారు చేయండి యుగ సమాప్తి చివరి మేము ఉంటుండగా క్రైస్తవ సంఘం ఏ నీతిగా తయారైందని చూపిస్తున్నారు ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంల పిండిలో అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉందన్నారు బా మొత్తం పులిసిపోయింది అన్న విషయం ఆ రోజు మాకు క్రైస్తవ సంఘం యుగ సమాప్తిలో మొత్తం పులిసిపోయింది ఇది ఎవడు భరించలేడు వాక్యం ఏ సంగం భరించలేదు ఏ పాస్టర్ భరించలేదు ప్రవ్వా కానీ మీరు పులిపిండి లేని వారుగా ఉండాలనేసి మీరు హెచ్చరించినారు కొంతీ పత్రికలో పులిపిండి నుంచి బయటకు వచ్చిన వారు అని కూడా మీరు మమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి మేము తిరిగి మళ్ళా పులుపులోకి పోవడానికి వీల్లేదు అయినా బానిసత్వంలోనికి పోవడానికి వీల్లేదు ప్రవ్వా అది మత్తుకు సాదృశ్యం పులుపు మాకు వాటి నుంచి విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీకు ఆత్మీయ నడిపి దయచేసి మీ కృపల్లో మరోశ్రమాలు జ్ఞాపకం చేసుకుని ప్రతి కస్టమ్ నష్టం ఇరికి ఇబ్బందులలో మాకు విడుదల కల్పించి విజయం మీ రాఖర వరకు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ